Thank you. బ్రహ్మా వరుణేంద్రుద్రమరుత స్తుైస్తవై వేదై సాంగ పదక్రమోపనిషదై గాయ సా ధ్యానవస్థితద్గతే నమనస పశ్యేయం యోగిన యం న విదొ సురాణ దేవాయ తస్మై నమ్మ కృష్ణాయ వాసువాయ దేవకి దేవకీ నందనాయ నందగోపకుమారాయ గోవిందమో నమ కల్పించుకునేటువంటి కోరికలు మనిషికి మనిషికి వేరువేరుగా ఉంటాయి ఒకరు అలవాట్లు మరొకరు అలవాట్లు కావు కాబట్టి అనేక మంది ఈ ప్రపంచంలో జీవిస్తూ ఉంటే ఎవరెవరి అలవాట్లు వాళ్ళవే ఎవరెవరి కోరికలు వాళ్ళవే అవి కల్పించుకున్నవి ఒకయనకి టీ తాగడం ఇష్టం ఒక కాఫీ తాగడం ఇష్టం టీ కాఫీలు అంటే నేను వాడు ఇంకొకడు ఉండాడు వాడు ఆ రెండు లేకుండా ఉండడం వాడికి ఇష్టం కాబట్టి నేను టీ తాగాలి నేను కాఫీ తాగాలి లేదు పాన్ తీసుకోవాలి ఇదంతా కూడాను మనం తయారు చేసుకున్నటువంటి కోరికలు ఇవి కల్టివేటెడ్ డిజైర్స్ ఇవి కల్టివేటెడ్ డిజైర్స్ అంటే పుట్టుకతోనే నాకు టీ కావాలి అని ఎవరు ఆలోచించలేదు నాకు కాఫీ కావాలని ఎవరు ఆలోచించలేదు ఇవన్నీ మధ్య మధ్యలో వచ్చాయి కనుక మన జీవన సరళిలో మన మనుగడలో మధ్య మధ్యలో మనకు అలవాట్లు ఏర్పడ్డాయి ఏర్పడిన తర్వాత వాటికి మనం అకష్టమైపోయినాము అట్లా జీవిస్తూ ఉన్నాం కాబట్టి అవి జీవితంలో పెద్ద అవసరాలు కావు ఎందుకంటే తయారు చేసుకున్న కోరికలే కనుక మనకు ఒక నిశ్చయమైనటువంటి భావం ఉంటే వాటిని వదులుకోవచ్చు కూడా ఎందుకంటే మనం తయారు చేసుకున్నావే కనుక కానీ సహజమంగా సహజంగా ఉంటాయి ఆ సహజంగా ఉండేటువంటి కోరికలు ఇవి నేచురల్ డిజైర్స్ ఇవి కల్టివేటెడ్ డిజైర్స్ కాదు న్యాచురల్ డిజైర్స్ వీటిని మనం పోగొట్టుకోలేం ఎవరి వల్ల కాదు ఇవి అందరికీ సంబంధించి ఉంటాయి అన్ని కాలాల్లో సంబంధించి అన్ని అన్ని దేశాల్లో సంబంధించి ఉంటాయి ఇప్పుడు ఆకలి అనేది ఉందనుకోండి అది మనం తయారు చేసుకున్నది కాదు పుట్టుకుతోనే వచ్చింది బిడ్డగా ఉన్నప్పుడే ఆకలిస్తే బిడ్డ ఏడిస్తే వీడికి పాలు అవసరం తెలిసి తల్లి సనుపాలిస్తుంది కాబట్టి ఆకలి అనేటువంటిది దప్పిక అనేటువంటిది నిద్ర అనేటువంటిది ఇవి సహజంగా వచ్చినవే కానీ మనం తయారు చేసుకున్నటువంటివి కావు ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ కాఫీలు టీలు పాన్ పరాకులు ఇవన్నీ కావాలంటే మనం తయారు చేసుకున్నాం ఇష్టం ఉంటే ఉంచుకోవచ్చు లేకపోతే వాటిని దూరం చేసుకోవచ్చు కానీ దీన్ని దూరం చేసుకోలేము ఎందుకంటే ఇవి సహజంగా జన్మత జన్మనా సహజాయితే జన్మతోనే ఇవి పుట్టుకుంటూ వచ్చాయి ఇవి సహజమైనటువంటి కోరికలు వీటిని మనం ఎప్పుడు కూడా వదిలిపెట్టి జీవించలేం ఎట్లాగైతే ఆకలి దప్పిక ఇవన్నీ కూడా సహజంగా మనకు కనపడుతూ ఉన్నాయో ఇంకా కాస్త లోతుకు పోయి ఆలోచిస్తే ఇవి సాధ సాధారణం భౌతికంగా మనకు తెలిసేటివి కాస్త లోతుకెళ్ళి ఆలోచించినప్పుడు నేను ఈరోజు ఉన్నాను కానీ రేపు కూడా ఉండాలనుకుంటూ ఉన్నా రేపు కూడా ఉండాలనుకుంటూ నేనే కాదు నువ్వు కూడా ఉండాలనుకుంటూ అందరూ ఉండాలనుకుంటున్నారు ఈ ప్రపంచంలో రేపు కూడా నేను ఉండాలి రేపే కాదు ఎల్లుండి కూడా ఉండాలి కాబట్టి నేను ఉన్నాను ఒకటి నెంబర్ వన్ నేను ఉండాలి కానీ నేను ఎప్పుడూ ఉండాలి దాట్స్ ద పాయింట్ నేను ఎప్పుడూ ఉండాలి ఇది అందరి హృదయంలో ఉందా లేదా ఇది ఇది ఏమన్నా కొని తెచ్చి పెట్టుకున్నదే ఏ కొందరికే పరిమితమా అందుకని చనిపోవడం అంటే ఎవరికి ఇష్టం లేదు చనిపోతే మళ్ళీ ఉండడు రేపు కనుక మన మనిషి చనిపోయేటట్లయితే రేపు ఉండడు కానీ రేపు ఉండాలని అనుకుంటాడే కానీ చనిపోవాలని మాత్రం ఎవడనుకోడు బాగా అర్థం చేసుకోండి ఈ కోరిక మన జీవితంలో ఏదో ఒక తేదీన ఇన్ని గంటలకే మనం ప్రారంభించింది కాదు ఇది అవునా నేను ఉండాలి అనేది ప్రతి మనిషిలో ఉంది ఎప్పుడు ఉండాలి ఎప్పుడూ ఉండాలి ఆ ఎప్పుడు అనేది దాని దీర్ఘానికి అర్థమే లేదు అంటే ఏ రోజు నువ్వు చనిపోతావు చెప్పినా దా ఇష్టంగా అయిష్టంగా ఉంటాడంతే నేను ఆ రోజు చనిపోవడం నాకు ఇష్టం లేదు నేను కొనసాగాలి నేను ఎప్పుడూ ఉండాలి నేను ఎప్పుడు ఉండాలి నేను ఎప్పుడు ఉండాలి ఇట్ ఈస్ ఎ డిజైర్ ఇది మధ్యలో మనం ఒక కాలంలో ఒక రోజున ఇది ప్రయత్నం చేసి శంకుస్థాపన చేసింది ఏమీ లేదు దీనికి ప్రారంభోత్సవం లేదు ఇది పుట్టుకు నుంచే ఉంది ఇది న్యాచురల్ డిజైర్ ఇది సహజమైనటువంటి కోరిక నేను ఎప్పుడూ ఉండాలి అనేటువంటిది సహజమైనటువంటి కోరిక నెంబర్ వన్ నెంబర్ టూ మనిషికి జ్ఞానం కూడా ఉంది ఎంత ఉన్నది అనేది వేరే విషయం ఉన్నది ఇంకా ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది ఒకటి తెలుస్తూ ఉంటే ఇంకొకటి తెలుసుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది ఎన్నో తెలుసుకుంటున్నాం ఈ ప్రపంచంలో కానీ ఇంకా తెలియాలి తెలియాలి అనేటువంటి కాంక్ష మన హృదయంలో ఉంది అందుకని చాలా అర్జెంటు పని మీద మనం బజారు వెళుతూ ఉంటే కూడాను మార్గమధ్యంలో ఒక నలభై మంది గుంపుగా చేరున్నారంటే అక్కడికి పోయి నిలబడి అది ఏంటని అడిగిపోతాడు ఈయనకు అవసరం లేదు ఈయన ఇష్యూ కాదు కానీ అదేదో తెలుసుకోవాలి సరేనా అంటే ఏదో తెలుసుకోవాలి ఇప్పుడు మీరెందుకు వచ్చారు ఇక్కడికి మీకు ఏమీ తెలియదు నేను అనుకోవడం లేదు అంత మూర్ఖుండేం కాదు కనుక మీకు తెలుసు కానీ ఇంకా ఏదో తెలుస్తుంది ఇంకా ఏదో తెలుస్తుంది నా దగ్గరే ఈరోజు ఈ సబ్జెక్టు ఎవరైతే వింటున్నారో ఈరోజు వినబోతారో ఇదే సబ్జెక్టు గతంలో విన్నవాళ్ళు ఉన్నారు ఇరవై రోజులు నెల రోజులు కూడా ఈ సబ్జెక్టు నా దగ్గర విన్నవాళ్ళు ఉన్నారు వాళ్లే ఉత్సాహంతో పరిగెత్తారు ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా అని అంటే దాని అర్థమేంటి అప్పుడు చెప్పాను కదా విన్నారు కదా వెళ్ళి ఎందుకు వచ్చారు కాదు కాదు ఇంకా ఏం చెప్తాడో తెలుసుకోవాలి ఇంకా ఏమి మనకు అర్థమవుతుందో కాబట్టి ఒకటి తెలిసే కొద్దీ ఇంకా తెలియాలి తెలియాలి తెలియాలి తెలియాలి అని అనిపిస్తుంది కాదు ఇది ఎంతవరకు పోతుంది ఎంత తెలుస్తూ ఉండినా వాడు తెలియని వాడుగానే ఉంటాడు ఎందుకో తెలుసా ఇంకా తెలియాలి ఇంకా తెలియాలి ఇంకా తెలిస్తే బాగుండు ఇలా తెలుసుకుంటూ పోతూ ఉంటాడు దీనికి కూడా హద్దులేదు ఇది జ్ఞానం కాబట్టి మొట్టమొదట నేను ఉండాలి ఎప్పుడు ఉండాలి ఎప్పుడూ ఉండాలి its a natural design number 2 naku teliyali em teliyali neeku naku anne teliyali em telusthai kani teliyali ani untadi kani vichitram emetatte ee prapanchamlo okokade telustu unte idi telisindi ane tripti kanna teliyani vichala undayani baita padta untadi baaga alochinchandi idini manaki telusu ippudu gathamlo chinnaa pudu manaki inta knowledge ledu ee roju manaki knowledge undi kani inta knowledge undina మనకు లేనిది మనకు తెలియనిది కూడా ఇంకా చాలా ఉంది అనేది మనకు తెలుసు అది ఒక రకమైనటువంటి ఇన్కంప్లీట్నెస్ ప్రతి మనిషిలో ఒక వెలితి నాకు తెలిసింది అనేటువంటి తృప్తి నాకు తెలియవలసింది ఎంతో ఉంది చాలా ఉంది అనేటువంటి ఒక వెలితి ఒక ఇన్కంప్లీట్నెస్ అనేది ఉంటుంది ఇది నెంబర్ టూ మూడవది ఏమో ఎంతకాలం ఉంటాను ఎప్పుడు పోతానో వేరే విషయం కానీ ఉన్నంత వరకు నేను ఆనందంగా ఉండాలి క్లియర్ అంటే దాని అర్థం ఏంటి దుఃఖం నా దగ్గరికి రావడానికి అవకాశం లేదు దుఃఖం నాకు తెలియకూడదు నేను ఎప్పుడు సంతోషంగానే ఉండాలి ఆనందంగానే ఉండాలి అని ప్రతి మనిషి ఆలోచిస్తాడా ఆలోచించడా ఎందుకని అది వాడి స్వభావం కనుక ఆనందంగా ఉండడం స్వభావం ఒక మనిషి నవ్వుతూ ఉన్నాడు మనం ఏమి అతన్ని ప్రశ్నించాం ఏదో హాయిగా ఆనందంగా వస్తున్నాడు అనుకోండి ప్రసన్నంగా అతన్ని ఏం ప్రశ్నించాం సపోజ్ అతను గనక ఏదన్నా దుఃఖపడుతూ వస్తున్నాడు అనుకోండి అప్పుడు మనం నిలిపి అడుగుతాం ఏంటంటే అట్లా ఉండాలి లేదే ఇట్లా ఏమిటి మీకు మీకు వచ్చిన బాధ ఏంటి అని అంటాం అంతేగాని మనిషి హాయిగా ఉంటే ఏమండి ఇటీవల మీరు ఏడవడం లేదే అని మనం ఎవరిని ప్రశ్నించాం ఎందుకని ఏడవడం అనేటువంటిది వాడి స్వభావం కాదు ఇది పాయింట్ వాడి బాగా పట్టుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ తేలిగ్గా చెప్తున్నా వాడి స్వభావం కాదు అది నవ్వుతూ ఉండేటువంటిదే స్వభావం అందుకని ఎప్పుడు నవ్వుతూ ఉండాలని కోరుకుంటాడే కానీ ఆనందంగా ఉండాలని కోరుకుంటాడే కానీ దుఃఖంగా ఉండాలని కోరుకోడు ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది మానవ స్వభావం ఏంటో నంబర్ వన్ నేను ఎప్పుడూ ఉండాలి ఫినిష్ నంబర్ టూ నాకు అన్నీ తెలియాలి నంబర్ త్రీ నేను ఆనందంగా ఉండాలి ఇంతేరా ప్రాక్టికల్గా చూస్తే నేను ఎప్పుడు ఉండాలి అనేది మనిషిలో ఉండేటువంటి ఎన్హరెంట్ డిజైర్ అది ప్రతి మనిషిలో న్యాచురల్గా ఉంది ఒకరికి ఉండి ఒకరికి లేకుండా పోలేదు చెప్పండి ఇక్కడ ఉండే వాళ్ళందరికీ ఉంది అది నేను ఎప్పుడూ ఉండాలి అని ఉందా లేదా కానీ ఎప్పుడు ఉండే అవకాశం ఉందా అది సంఘర్షణ జీవితంలో నెంబర్ వన్ మనతోనే మనకు సంకర్షణ నేను ఎప్పుడు ఉండాలి అని నా మనసులో ఉంది కానీ ఎప్పుడు ఉండేటువంటి అవకాశం లేదు జాతస్య మరణం ధ్రువం పుట్టిన ప్రతి వాడు ఈ ప్రపంచంలో అసలు చావడం కోసమే పుడుతున్నాడేమో కూడా అది అలాంటప్పుడు నేను ఎప్పుడూ ఉండాలి అనేటువంటి భావన నాకు ఉండొచ్చేమో కానీ ఇది సరైనటువంటిది కానీ కాదు ఎందుకని దీంట్లోనే నాకు ఘర్షణ ఉంది దీంట్లో పెద్ద ఘర్షణ ఉంది ఏంటా ఘర్షణ నేను ఎప్పుడూ ఉండాలి కానీ ఉండేందుకు అవకాశం లేదు నెక్స్ట్ నెంబర్ టూ నాకు అన్నీ తెలియాలి కానీ తెలిసే అవకాశం లేదు ఎందుకని మన కాల పరిమితే చాలా తక్కువ జీవితం ఈ ప్రపంచంలో జీవించేది ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో ఏ దేశాల్లో ఏవే ఉన్నాయో ఎక్కడ ఉన్నాయో అసలు ఇంతెందుకు భాషలు ఎన్ని భాషలు ఉన్నాయి ఇన్ని భాషలు మనకు వచ్చేటువంటి అవకాశం ఉందే ఒక భారతదేశంలో ఉండేటువంటి భాషలే మనకు రావు అన్ని దేశాలు ఉండేటువంటి భాషలు మనకు ఏమొస్తాయి వాటిలో ఎంత సాహిత్యం ఉందో ఎంత సారస్వతం ఉందో ఎంత జ్ఞానం ఉందో అవన్నీ ఏం చెబుతూ ఉన్నాయో వాటికి సంబంధించిన జ్ఞానం మనకు లేదు కాబట్టి అన్నీ నాకు తెలియాలని నాకు అనిపిస్తూ ఉండినా తెలుసుకునేటువంటి అవకాశం లేదు గనక తెలియాలని మనసులో ఉంది తెలుసుకునేటువంటి అవకాశం లేదు కాన్ఫ్లిక్ట్ ఘర్షణ నంబర్ త్రీ నేనెప్పుడు ఆనందంగా ఉండాలి ఉంటాడా మనిషి ఆనందంగా ఏ సమస్య వస్తుందో ఎప్పుడు ఏదొస్తుందో తెలియదు కాబట్టి సుఖదుఖాలు జీవితంలో మనం అనుభవిస్తూనే వస్తున్నాం కాబట్టి మనిషి వాడు ఆలోచన పరుడు కనుక బుద్ధి ఉంది కనుక విచక్షణ జ్ఞానం ఉంది గనక సుఖ దుఃఖాలను అనుభవిస్తూ వస్తున్నాడే కనుక ఎప్పుడు సుఖం వస్తుందో ఎప్పుడు దుఃఖం వస్తుందో తెలిసేటువంటి అవకాశమే లేదు గనక ఎప్పుడు నేను సుఖంగా ఆనందంగా ఉండాలనేటువంటిది వాడి అభిమతమైనా వాడి యొక్క అభీష్టమైనా అలా ఉండేందుకు అవకాశం లేదు ఇది కాన్ఫ్లిక్ట్ సార్ అందుకని ఈ మూటి కోసమే వాస్తవంగా చెప్పాలంటే ప్రతి మనిషి ప్రయత్నం చేసేది ఈ మూడిటి కోసమే కానీ వీటిలో ఏది పొందిన ఉపయోగం లేదు ఎందుకు లేదు ఇవన్నీ అనిత్యం ఇది పాయింట్ నీలో ఉండే ఆలోచన అనిత్యం అని నేను అనడం లేదు నేను ఎప్పుడూ ఉండాలి నాకు అన్నీ తెలియాలి నేను ఆనందంగా ఉండాలి అనే ఏ భావన నీలో ఉందో దాన్ని నేను అనిత్యం లేదు అది నీ స్వభావం అది నీ స్వభావం సార్ ఏదైతే స్వభావంగా ఉంటుందో అదే స్వరూపంగా ఉంటుంది వాస్తవంగా చెప్పాలంటే అది నీ స్వభావం తీయగా ఉండడం పంచదార యొక్క స్వభావం ఎట్లాగో క్లియర్ చేదుగా ఉండడం వేపకాయ యొక్క స్వభావం ఎట్లాగో ఇలా ఎప్పుడూ ఉండాలి అన్నీ తెలియాలి ఆనందంగా ఉండాలనేటువంటిది నీ స్వభావం దాన్ని నేను తప్పుపట్టడం లేదు కానీ వాటి కోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావు ఈ ప్రపంచంలో చూసుకోండి ఏదైనా మీరు చేసే ఏ ప్రయత్నమైనా ఈ మూడింటిలో ఏదో ఒక దాని కిందకు వస్తుంది చెప్పండి ఇక్కడ ఉద్యోగం చేస్తున్నావు ఈ ఉద్యోగం వదిలిపెట్టి ఇంకొక ఉద్యోగంలోకి వెళ్ళావు సరేనా ఎందుకు వెళ్ళావయ్యా అని అంటే స్వామీజీ ఇక్కడ నాకు లక్ష రూపాయలు ఇస్తున్నారు అక్కడ లక్ష ఇస్తున్నారు అందుకని అడిగిపోతున్నా పో లక్ష యాభై వేలు నాకు ఆనందం కలుగుతుంది ఇప్పటికన్నా ఆనందం కలుగుతుంది చూసారా మీరు ఏది ఆలోచించిన అయినా నేను సూక్ష్మంగా చెప్తున్నా ఈ మూడిట్లో ఒక దానికంత వస్తుంది నేను ఎప్పుడూ ఉండాలి నాకు అన్నీ తెలియాలి నేను ఆనందంగా సంతృప్తిగా ఉండాలి ఇది నీ యొక్క కోరిక కానీ ఇది ఫలించేటువంటి అవకాశం లేదు ఇది తృప్త భవిష్యామి నేను తృప్తిగా ఉండాలి ఎప్పుడు తృప్తిగా ఉంటావో తెలుసా ఈ మూడు ఫలిస్తే ఈ మూడు ఫలిస్తేనే తృప్తి కనుక ఈ ప్రపంచంలో ఎంతమంది అయితే ఉన్నారో అందరూ అసంతృప్తిలో ఉండేవాళ్ళే కానీ తృప్తిలో ఉండేటువంటి వాడు ఎవడో కనపడ్డు ఎందుకని ఎవరికోటి ఏదో లేకుండానే ఉంది ఈ ప్రపంచంలో కాబట్టి ప్రతిదీ ఈ దేనికోసమైతే నువ్వు ప్రయత్నం చేసినా దానివల్ల నీకు ఏది వచ్చినా ప్రయోజనం అది అనిత్యం అది అనిత్యం బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకు అనిత్యం కృతత్వాత్ క్రియేట్ చేయబడుతూ ఉంది లేనిది వస్తు ఉంది లేనిది వస్తు కదా లేకుండా పోతుంది లేనిది వచ్చింది కనుక లేకుండా పోతుంది ఎట్లా కుండలాగా కాబట్టి లేని కుండ వచ్చింది ఆ కుండ ఉంది రేపు కుండ పగిలిపోద్ది కాబట్టి ఏదైనా సరే ఈ ప్రపంచంలో ఒకటి వచ్చిందంటే అది వస్తుంది ఉంటుంది పోద్ది కాబట్టి పరీక్ష లోకాన్ కర్మచి తాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాత్ నాస్తి తద్విజ్ఞానార్థం సహ గురుమేవ హి శ్రోత్రియం బ్రహ్మనిష్టం ఇది మళ్ళీ ఎక్కడికే వచ్చాం కాబట్టి పరీక్ష అన్నిటినీ పరీక్షించి చూచాడు ఈ ప్రపంచంలో కాబట్టి నేను ఎప్పుడూ ఉండాలి ఏమేం చేస్తూ ఉంటాను ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటానా విటమిన్స్ తింటే ఉంటానా మంచి ఆహారం తీసుకుంటే ఉంటానా మందులు తీసుకుంటే ఉంటానా పరీక్ష నా ఉండే అవకాశం లేనే లేదు నెక్స్ట్ అన్ని నీకు ఎట్లా తెలుస్తాయి తెలిసే లేదు ఎందుకని యువర్ మైండ్ ఈజ్ లిమిటెడ్ కాబట్టి పరిమితంగా ఉంది కనుక నీ మనసు పరిమితమైనటువంటి మనసుకు పరి పరిమితమైనటువంటి జ్ఞానమే కలుగుతుంది కనుక పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలగాలి అన్నిటికీ సంబంధించినటువంటి అనంతమైనటువంటి జ్ఞానం నాకు కలగాలనేటువంటి ఆశనిలో ఉండచ్చేమో కానీ అది నెరవేరేందుకు అవకాశం లేదు కాబట్టి నేను ఎప్పుడూ ఆనందంగా ఉంటాను ఏది ఆనందమో ఏది దుఃఖమో ఎవరికీ తెలియదు ఈ ప్రపంచంలో నువ్వు ఆశించింది నీకు లభ్యమైతే నీకు ఆనందంగా ఉంటుంది ఒక్కొక్కప్పుడు నువ్వు ఆశించింది నీకు లభ్యమైతే నాకు దుఃఖంగా కూడా ఉంటుంది ఒక ఇంట్లో కూడా అర్థమవుతుంది కాబట్టి సుఖ దుఃఖాలు ఇవి మనిషి యొక్క మనోగతాలను బట్టి ఆధారపడి ఉంటాయి ఇప్పుడు ఇంతవరకు మనం చూసేదాన్ని బట్టి పరీక్ష లోకాన్ కర్మచతాన్ ఈ ప్రపంచంలో ఉండేటువంటి కర్మచత ఏవైతే మనం కర్మల ద్వారా చేస్తామో వీటి ద్వారా ఏవైతే పొందుతామో వీటినన్నిటినీ పొందిన తర్వాత జరిగేది ఏంటంటే నిర్వేదం ఆయాత్ వాడు నిరాశను పొందుతూ ఉన్నాడు నేను ఇవన్నీ చేయగలిగానే కానీ నేను అనుకున్నది సాధించలేకపోయాను కాబట్టి ఇప్పుడు ఎవరో తెలుసా నేను మనందరికీ ఏవేవి పేరులో ఉన్నాయి తల్లిదండ్రులు పెట్టారు కానీ నేనెవరు తెలుసా ఇప్పుడు నా పేరు ముముచ్చుహో ముముచ్చుహో నేనెవరు అంటే ముక్తం ఇచ్చుహో బంధాన్నించి బయటపడాలనుకునేటువంటి వాడిని సార్ నేను ఏంటయ్యా బంధం ఇదిగో ఎప్పుడు ఉండాలి అన్నీ తెలియాలి ఆనందంగా ఉండాలి అలా ఉండాలి అనేటువంటిది నా సహజమైనటువంటి కోరిక కానీ అలా ఉండేందుకు అవకాశం కనిపించడం లేదు ఇది ఘర్షణ కానీ నేను ఆశించింది నేను పొందే అవకాశమే కనిపించడం లేదు గనక నే నేను ముముట్స్ ఎస్ సింపుల్గా అంటే మీకు బాగా తెలుసు గనక ఉపదేశ సారంలోకి వెళ్ళాలి కనుక నేను సింపుల్గా చెప్తున్నాను ఒకవేళ నిజమేనండి నువ్వు ముముడ్చు బాగుంది నువ్వు తెలుసుకోవాలి అంతా ఓకే అసలు నువ్వేదైతే కో కోరుతున్నావో అసలు అది ఉందా ఏది ఎప్పుడు ఉండాలి అన్ని తెలియాలి ఆనందంగా ఉండాలని ఒకటే సింపుల్ రీజన్ మీకు తెలిసిందే అదే గనక లేకపోతే దాన్ని కావాలని మనం కోరం అంతే సింపుల్ ఏదైనా మనిషి ఆశించాడంటే తన అనుభవంలోనే ఉన్నదే ఆశిస్తాడు గనక ఇది ఉన్నది ఎక్కడుంది ఎక్కడుంది ఇది ఎక్కడా లేదు పాక అర్థం చేసుకోండి ఎక్కడుంది ఇదంటే ఎక్కడా లేదు ప్రపంచంలో అంతా అదే పరీక్ష ఎగ్జామిన్ చేసి చూశాను పరీక్ష పట్టి పట్టి చూశాను ప్రపంచంలో ఏ లోకంలో లేదు ఇంక్లూడింగ్ హెవెన్ స్వర్గం కూడా ఎందుకని స్వర్గం కూడా కర్మఫలమే మనం ఇక్కడ యజ్ఞయాగాదులు చేసుకుని స్వర్గం పొందుతాము అది కర్మఫలం కదా కర్మఫలం అనిత్యం ఘటత్వాత్ ఉండలాగా లే కాబట్టి స్వర్గంతో సహా అంటే స్వర్గమే మెయిన్ ఇంకా అంతకన్నా చి కిందవే చిన్నవే స్వర్గమే ప్రధానమైంది కాబట్టి స్వర్గమే మనకు ఉపయోగపడటం లేదు మన యొక్క సమస్యను పరిష్కరించేటువంటి స్థాయిలో లేదు ఎందుకంటే స్వర్గం అనేటువంటిది కర్మఫలం కనుక కాబట్టి అది ఎక్కడో ఉండాలి ఎక్కడుంది ఎక్కడ ఏ లోకంలో కూడా లేదు పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదం ఆయాదు ఎందుకని నాస్తి అకృత కృతేన కృత అంటే చేయబడేది అకృత అంటే చేయబడనిది చేయబడనిది అంటే ఎప్పుడు ఉండేది నాకు శాశ్వతమైంది చేసేది ఒక కాలంలో ప్రారంభం ఎప్పుడు ఉండేది అది అకృత చూడండి ఆ పదం వెరీ వెరీ ఇంపార్టెంట్ జాగ్రత్తగా వాడి ఋషి అకృత కృతం కాదు అకృతం చేయబడేది కాదు ఎప్పుడు ఉండేదని అర్థం నిత్యం అకృతం అంటే నిత్యం కృతైన కర్మణ అకృత నాస్తి కాబట్టి కర్మ చేయడం వల్ల నిత్యమైనటువంటి వస్తువుని పొందలేవు సింపుల్ క్లియర్నావు ఎందుకని అంతే కర్మ ఎప్పుడైతే అనిత్యమైందో అనిత్యమైనటువంటి కర్మ నిత్యమైనటువంటి దాన్ని అందించలేదు అందువల్ల అది ఎక్కడో ఉండాలి లేకపోతే నువ్వు అడగవు అది ఎక్కడ ఉంది అని అంటే అది ఎక్కడో కాదు సార్ నీ దగ్గరే ఉంది నీ దగ్గరే ఉంది కాబట్టి నీ దగ్గరే ఎప్పుడైతే అది ఉందో అది నీ స్వరూపం ఏది ఎప్పుడు ఉండేది ఏది అంటే స్వామిజీ ఈ శరీరం పోతుంది కదా నేను శరీరాన్ని గురించి మాట్లాడలేదు అర్థమవుతుంది కళ్ళు మూసు కళ్ళు పోతాయి కదా నేను కళ్ళు గురించి మాట్లాడడం లేదు చెవులు వినపడవు కదా నేను చెవుల గురించి మాట్లాడడం లేదు నేను నిన్ను గురించి మాట్లాడుతున్నాను ఎందుకంటే సమస్య నీ మీద ఆధారపడింది సమస్య ఎక్కడైతే ఉందో పరిష్కారం అక్కడే ఉంది కాబట్టి నీవు ఎప్పుడైతే నాకు ఇది కావాలి అని అడుగుతున్నావో అది నీ స్వరూపం అయ్యింది ఎక్కడ ప్రపంచంలో ఉండేందుకు అవకాశం లేదని తెలుసుకున్నాము నీ నుండి ఆవిర్భవిస్తుంది కనుక నీ దగ్గరే ఉంది కాబట్టి అది కావాలని అనుకుంటున్నావు కదా ముముచ్చుహు ముక్తు అంటే ఈ బంధాన్నించి ఈ కాన్ఫ్లిక్ట్ నుంచి విడిపడాలి మోక్షాన్ని పొందాలి ఇప్పుడు నువ్వు ముముట్ు కానీ నువ్వు ఏంగా మారాలన్న తెలుసా ముముచ్చువుగా ఉంటే లాభం లేదు ప్రపంచంలో అందరూ ముముచ్చువులే అన్ని మతాల వాళ్ళ ముముక్షువులే అందరికీ మోక్షమే కావాలి కానీ ముముక్షువు జిజ్ఞాసుగా మారాలి ముముక్షువు జిజ్ఞాసుగా మారాలి ఎందుకని జిజ్ఞాస అంటే ఏంటి జ్ఞాసం ఇచ్చుహో తెలుసుకోవాలి కాబట్టి అది లేనిది గనకైతే లేనిదాన్ని ప్రయత్నంతో పొందాలి ఇది కర్మ ఉన్నదాని తెలుసుకోవాలి ప్రయత్నమే ఉంది ఉన్నదాన్ని తెలుసుకోవాలి కాబట్టి నీ స్వభావం ఏదైతే ఉందో ఆ స్వరూపం నీదే గనక దాన్ని తెలుసుకోవాలి ఏదది ఉన్నదే కదా అంటే ఇప్పుడు సమస్య ఏంటి వస్తువు లేకపోవడం కాదు ఉన్నదని తెలియకపోవడం తెలియకపోవడం ఏమంటారు అది ఎట్లా సింపుల్ ఇప్పుడు అర్థమైంది మీకు కాబట్టి మోక్షం అనేది కోరుకునేవాడు ముముట్సు మోక్షాన్ని పొందాలని ప్రయత్నం చేసినప్పుడు ముముట్సు జిజ్ఞాసుగా మారిపోతూ ఉండాడు కాబట్టి ఏదైతే స్వతసిద్ధంగా ఉందో నీ దగ్గరే ఉందో స్వతసిద్ధ జ్ఞాపకం ప్రమాణం వండర్ఫుల్ సెంటెన్స్ స్వతస్సిద్ధస్య జ్ఞాపకం ప్రమాణం ఇప్పుడు ప్రమాణం అంటే ఏంటో తెలుసా ప్రమా అంటే జ్ఞానం ప్రమాకరణం ప్రమాణం ఏది ప్రమాణం మనకు శాస్త్రం వేదం ప్రమాణం వేదములో కర్మకాండ ఉంది జ్ఞానకాండం ఉంది నైనా ముప్పై సార్ కనెక్షన్ ఇదంతా కాబట్టి కర్మకాండ కాండలో ఉండేటువంటి వాడు కేవలం తాను కర్మలు చేసి తద్వారా మోక్షాన్ని పొందాలనుకుంటాడు కర్మల వల్ల మోక్షాన్ని పొందలేడు మ్యాక్సిమం ఒకవేళ పొందితే కర్మ అనిత్యం కనుక అనిత్యమైనటువంటి కర్మ వల్ల అనిత్యమైనటువంటి స్వర్గాన్ని పొందుతాడు క్లియర్నా అంతకు మించి పోలేడు స్వర్గాన్ని పొంది వాడు సాధించేది కూడా ఏమి లేదు ఎందుకని స్వర్గం మళ్ళీ పోతుంది గనక కృతత్వా అది కూడా కర్మ వల్ల వచ్చిందే కాబట్టి అనిత్యం అనేటువంటి ఆచరించడం వల్ల స్వర్గం వచ్చింది కనుక క్షీణేపుణ్యం మర్త్యలోకం విశంతి ఆ పుణ్యం కాస్త అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వాడు బ్యాక్ వచ్చేస్తాడు మానవ లోకానికి కాబట్టి స్వర్గం అనేటువంటిది కాదు కాబట్టి స్వతస్సిద్ధస్య నాయన చూడు స్వతసిద్ధంగా ఉంది నికు లేనిది కాదు స్వతసిద్ధం సాధ్యం కాదు సాధ్యం అంటే లేనిది పొందాలి ఇది లేనిది కాదు ఉన్నదే స్వత సిద్ధస్య జ్ఞాపకం దాని నీకు జ్ఞాపకం చేసేది ప్రమాణం ఓ భాష్యం స్వతస్సిద్ధస్య ఏదైతే నీకు స్వతసిద్ధంగా ఉందో ఏదైతే నీ స్వరూపమో దానిని నీకు జ్ఞాపకం చేసేదే అది సింపుల్ చూసారా ఇప్పుడు ప్రాబ్లం అంతా అజ్ఞానం సొల్యూషన్ సొల్యూషన్ ఏంటి జ్ఞానం ఒక చోట పోయి పాపం ఏదో అన్ని ముసలి అయిపోయినాయి మంచి గాడిదలను తీసుకొని మంచి వ్యాపారం ఉప్పు వ్యాపారం బాగుంది బాగా మనం నడుపుతామని ఒకటి పోయి ఒక ఐదు గాడిదలను కొన్నాడు ఒక గ్రామంలో ఆ గ్రామం నుంచి ఈ గ్రామానికి రావడానికి ఒక పది కిలోమీటర్లు పెడతది మంచి ఎండాకాలం కొంత దూరం నడిచాడు చాలా కష్టంగా ఉంది అప్పుడు ఆ ఐదు గాడిదల్లో ఏదైతే కొద్దిగా స్ట్రాంగ్గా ఉందో ఆ గాడిదని చూసుకొని దానిమీద ఎక్కాడు వీడు ఇంటికి వచ్చాడు తీరా ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు ఒక్కసారి ఇటు చూశాడు వాడి ముందు నాలుగు గాడిగులు ఉన్నాయి ఇది గాడిదలు వెనకేమైనా ఉన్నాయని చూశాడు వెనకేమి లేవు ముందు నాలుగు గాడిదలు ఉన్నాయి భార్య పరిగెత్తుకుంటూ వచ్చింది వీడు చాలా టెన్షన్తో ఉండాడు ఏమిటంటే ఏమిటి ఏం జరిగింది ఏం జరిగింది నేను ఐదు కొన్నాను అంటాడు నేను ఐదు కొన్నాను ఏంటి గారిదలు కదా అయితే ఇప్పుడు ఏమైంది అంటది నాలుగే ఉండయి ఐదు లేవంటాడు ఆవిడ నవ్వి బాధపడబాకండి మీరు ఐదు కొన్నారు నాకు తెలుసు కాకపోతే నా ఆలోచన ఏంటంటే ఆరుండాయిప్పుడు ఆరుండాయి వాడు అన్నాడు నేను కొన్నది ఐదేనే ఆరెక్కడి నుంచి వచ్చాయంటే పైన ఒకటి ఎక్కువ ఉందా అదొగాడిదే అర్థమైందే వస్తువు కనుక లేనిదైతే దాన్ని పొందడం కోసం ప్రయత్నం ఆయన వస్తువు ఉన్నదే కదా ఇప్పుడు చూడు ఆవిడ చెప్పేసింది వీడి క్లియర్ అయిపోయింది వీడి టెన్షన్ అంతా మన జీవితంలో ఉన్న సంఘర్షణ కేవలం ఒక్కసారి ఆవిడ భార్య ఎప్పుడైతే నేను ఆరు చూస్తున్నాను నీతో పాటుగా ఐదు ఇక్కడే ఉన్నాయి నువ్వు ఏ ఏ గాడిదైతే ఎక్కువన్నావో అదే ఐదో గాడిదే అది పోలేదు పోలేదు ఇప్పుడు నాకు దొరికిందన్న బాకు ప్రాప్తశ ప్రాప్తి ఉన్నదాని లేని దాన్ని నువ్వేం పొందలేదు ఉన్న ఉన్నదాన్ని గనుక ఇది తెలుసుకోవడము ఆవిడ చెప్పగానే అతని టెన్షన్ ఎంత ఎట్లాగైతే పోయిందో అనేక జన్మల్లో మనకు ఉన్నటువంటి టెన్షన్ అంతా కూడాను ఒకే ఒక దాంతో పోద్ది దాని పేరు ఉపదేశము దాని పేరు ఉపదేశము సందేశం వేరే ఆదేశం వేరే ఒక మనిషి అలహబాదులో ఉన్నాడు ఇక్కడి నుంచి నేను సందేశం పంపించచ్చు అతనికి కానీ ఉపదేశం అది కాదు గురువుకి ఎదురుగా కూర్చోవాలి అదే ఉపదేశం ఉపా అంటే సమీపే చెప్పాను కదా మీకు ఉపా సమీపే కాబట్టి ఉపదేశం గురువుకు దగ్గరగా కూర్చొని చేస్తుంది ఇది ఉపనిషత్తుల్లో జ్ఞానకాండేదం రెండు కర్మకాండ జ్ఞానకాండ కర్మకాండ అంత కర్మల గురించి బోధిస్తుంది ఈ కర్మకాండ వల్ల మనకు మోక్షం వచ్చే అవకాశమే లేదు ఎందుకంటే అనిత్యమైనటువంటి కర్మలు గనక అనిత్యమైనటువంటి ఫలితాలనే ఇస్తాయి మ్యాక్సిమం గనక ఇస్తే ఒక స్వర్గాన్ని ఇస్తాయి తప్ప అంతకన్నా ఇచ్చేందుకు అవకాశం లేదు స్వర్గం వచ్చి కూడా ఉపయోగం లేదు అది కూడా నశించిపోతుంది ఇక పోతే తరువాత జ్ఞానకాండ ఈ జ్ఞానకాండ ఇది ఉన్న వస్తువే సిద్ధస్య వస్తువు ఏ కాబట్టి ఏదైతే స్వత సిద్ధస్య స్వత స్వతహగా నీ దగ్గరే ఉందో దాని జ్ఞాపకం చేసేటువంటిది ప్రమాణం కనుక ఈ ప్రమాణమే శాస్త్రము ఇదే ఉపనిషత్తు ఈ ఉపనిషత్తుల్లో ఉండేదంతా కూడా ఉపదేశం గురువు అందిస్తాడు నువ్వు తీసుకోవడం నువ్వు చేసేది ఏమి లేదు సార్ ఇప్పుడు ఈ ఉపదేశాలను కూడా అదే మనం చేసేది ఏమి లేదు గురువు అందిస్తే తీసుకోవడం ఒకవేళ గురువు అందించింది కనుక మనకు అందడం లేదంటే దానికి కావలసినటువంటి అర్హతను మనం సంపాదించడం అర్థం కాబట్టి చిత్తశుద్ధిని మనం తయారు చేసుకోవాలి దానికోసం కర్మలు చేయాలి కర్మోపాసనా కాబట్టి కర్మలు చేయాలి ఉపాసనలు చేయాలి వాటి మనసును శుద్ధి చేసుకోవాలి ఏకాగ్రంగా ఉంచుకోవాలి అప్పుడు గురువు చెప్పేటువంటి విషయం అర్థమవుతుంది ఇది ఉపదేశ సారం ఈ ఉపదేశాన్ని ఈ సారం ఎసెన్స్ ఆఫ్ టీచింగ్ ఎస్సెన్స్ ఆఫ్ టీచింగ్ ఇది ఉపదేశ సారం దీని ఇందులో ముప్పై లలిత వృత్త గీతాలున్నాయి సంస్కృతంలో వీటిని లలిత వృత్త గీతాలు అంటారు చూడండి ఎట్లుంటాయి మన శ్లోకంలాగా ఉండదు పాటలాగా ఉండదు ద్విపదలాగా ఉండదు ఇది ఒక తమాషాగా ఉంటుంది చిన్న చిన్న మాటలతో ఉంటుంది కర్తూరాజ్ఞేయ ప్రాప్యతే పదం కర్మకింపరం కర్మ ఇట్లా ఉంటుంది ఇది కాబట్టి దీన్ని లలిత వృత్త గీతాలు అంటారు సంస్కృతంలో దీన్ని రచించినటువంటి వ్యక్తి భగవాన్ రమణ మహర్షి టెక్స్ట్లోకి వెళ్లే ముందు కొద్దిగా అంటే అందరికీ తెలిసి ఉంటుంది కనుక రమణ మహర్షిని గురించి తెలిసినా కూడా తెలుసుకోవాల్సింది ఉంటుంది కనుక కొద్దిగా ఆ లైఫ్ను కొద్దిగా టచ్ చేసేసి నేను దాంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను రమణ మహర్షి పుట్టి ఇప్పటికీ సంవత్సరాలు పైన అయిపోయింది నూట ముప్పై సంవత్సరాలుగా ఉంది అంటే పద్దెనిమిది వందల ఆయన జన్మించింది పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో తిరుచుల్లి అనేటువంటి గ్రామంలో తమిళనాడులో జన్మించాడు సుందరం అయ్యర్ అనేటువంటి ఓ బ్రాహ్మణ కుటుంబంలో ఆయన ఆయన సుందరం అయ్యరు తర్వాత అలగమ్మలని వాళ్ళిద్దరికీ బిడ్డగా పుట్టాడు రెండవ సంతానం ఇతను సరే మామూలుగానే ఉన్నాడు ఓ పదిహేను పదహారు సంవత్సరాలు వచ్చినంత వరకు రవణ మహర్షి మామూలుగానే ఉన్నాడు కానీ పదహారో సంవత్సరం అంటే చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు తండ్రి చనిపోయిన తర్వాత ఈయనని చిన్నాన్న దగ్గరికి చదువుకోవడానికి పంపిస్తాల్సి వచ్చింది ఈయన అన్న కూడా ఉన్నాడు ఆయన కూడా అక్కడే చదువుకుంటూ వచ్చాడు నాగస్వామి అని వీళ్ళ అన్నుండేవాడు ఆయన కూడా అక్కడే ఉన్నాడు ఆయనకి అక్కడే వివాహం కూడా అయింది ఎక్కడ మధురలో మీనాక్షి ఉంది మధుర అక్కడ అక్కడ ఉంటూ వచ్చాడు అంటే తిరుచుడిలో ఈయన జన్మం కొంత చదువుకోవడం జరిగింది ఆ తర్వాత మధురకి మారారు ఒకరోజు మధురలో అంటే చిన్న చిన్న సంఘటనలుగా కనపడతాయి మహాత్ముల జీవితాలు అవే చాలా పెద్దవిగా కూడా ఉంటాయి మనం అర్థం చేసుకోవాలి హృదయంతో ఈయన బంధువు ఒక వస్తున్నాడు అప్పుడు ఈ పిల్లవాడే చిన్న కుర్రవాడు పదిహేను సంవత్సరాల వయసు ఉంటుంది రవణ మహర్షికి ఎక్కడి నుంచి వస్తున్నారో అని అడిగాడు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి అని అన్నాడు ఎందుకని ఊరి నుంచి వస్తున్నట్టుగా ఉంటే సంచు పట్టుకొని అప్పుడు నేను తిరువణామలి నుంచి వస్తున్నాను అన్నాడు అరుణాచలం సారీ అరుణాచలం నుంచి వస్తున్నాను అన్నాడు అరుణాచలం అంటే అప్పటికే తెలియదు పదిహేను సంవత్సరాల వయసు వస్తే అరుణాచలం ఎక్కడుందో కూడా రమణ తెలియదు అరుణాచలం అంటే ఎక్కడండీ ఏమిటండి అన్నాడు ఏంటి విచిత్రంగా అడుగుతున్నావే తిరువన్నామలయ్యి తెలియదా తిరువణామలయ్య అరుణాచలం అని అన్నాడు హాహా అట్లాగే అన్నాడు కానీ ఎందుకు ఆ మాట విన్నప్పుడు అరుణాచలం అనేటువంటి మాట ఎప్పుడైతే వినిపించిందో ఆయన హృదయమంతా కంపించిపోయింది అట్లా దేహం అంతా కూడా చలించిపోయింది అదొక దివ్యమైనటువంటి అనుభూతి ఆయనకే తెలియాలి కానీ అది ఎందుకు జరిగిందో ఆ పేరు వినగానే అరుణాచలం అని వినగానే ఎక్కడ కనెక్షన్ దీనికి తెలుస్తుంది మనకు ముందు ముందు తెలుస్తుంది టెక్స్ట్ నడుస్తూ ఉంటే కనెక్షన్ ఏమిటని కాబట్టి ఆయన హృదయంలో అంత సంచలనం ఏర్పడిపోయింది ఆ తర్వాత కొంతకాలానికి అదే మనసులో ఉంది తిరువన్నాములయ్యే మనసులో ఉంది ఇంకేం లేదు కాబట్టి చదువు మీదకి దృష్టి పోవడం లేదు ఏమి వెళ్ళినా కూడాను చదువు మీద అస్సలు పట్టడం లేదు ఎంతగా వాళ్ళ అన్న చెప్పినా కూడాను ఈయన సరే చదువుతానంటాడు కానీ చదవడు ఒకరోజు అనుకోకుండా అప్పుడు పదహారు సంవత్సరాలు పూర్తయినాయి పదిహేడు సంవత్సరం రవణ మహర్షి వాళ్ళ ఇంటి పైన డాబా మీదకి వెళ్ళాడు మామూలుగా అక్కడ కూర్చొని ఉన్నాడు కొంతసేపటికి అట్లా శవాసనం లాగా అట్లా పడుకున్నాడు పడుకుంటానే ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది ఇటువంటివన్నీ ఇది జన్మాంతరంగా వచ్చేటి అని చెప్పుకోవాలి కానీ మన ప్రయత్నంతో జరిగేటివి కావు సరేనా నేను చచ్చిపోతున్నానేమో ఆలోచన వచ్చింది ఎవరికి ఇతని పేరు వెంకటరామన్ రవణ పేరు వెంకటరామన్ ఈ వెంకటరామన్ అనేటువంటి పిల్లలు తల్లిదండ్రులు పెట్టిన పేరు నేను చచ్చిపోతున్నానేమో అనిపించింది అది ఒక విధంగా వాస్తవంగానే చచ్చిపోతున్నానా అనే భావన కూడా ఏర్పడింది తర్వాత కొంతసేపటికి చావంటే ఎట్లా ఉంటుంది అని ఆయనకి అనిపించింది అప్పుడు అనుకున్నాడు చావంటే ఇదే కదా అని శవాసన వేశాడు అంటే దీన్ని డ్రమటైజ్ చేశాడు అది తమాషా ఏదైతే ఆయన మనసులో కలిగిందో దాన్ని అనుభవించాడు అలా కదలకుండా పెట్టేసి శ్వాసను బంధించి పెదవులు కూడా గట్టిగా బట్టి కదలికే లేకుండా చచ్చిపోయినటువంటి శవం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా పడుకున్నాడు పడుకున్న తర్వాత ఆయనకు అనిపించింది అవును ఈ విధంగా ఉంది ఈ దేహం దీన్ని నేను చూస్తూ ఉన్నా కదా మరిది చచ్చిపోతా ఉంది చచ్చిపోయిన తర్వాత దీన్ని ఏం చేస్తారు దీన్ని శ్మశానానికి తీసుకుపోతారు శ్మశానానికి తీసుకెళ్ళి అక్కడ తగలబెడతారు మరి ఇది ఇలా ఉండేటప్పుడు దీన్ని నేను చూస్తూ ఉన్నా దీనిని నేను చూస్తున్నాను కనుక ఇది నేను కాదు దీన్ని తీసుకెళ్లి తగలబెడతారు తగలబెట్టిన తరువాత నేనేమవుతాను పాయింట్ నేనెవరు అదే తగలబడిపోతుందా నేను కూడా తగలబడతానా ఇటువంటి ఆలోచనలు కదిలాయి ఆ సందర్భంలో ఆయన కనిపించింది ఏమిటంటే దేహం ఏదైతే ఉందో ఇది ఉంది చచ్చిపోతుంది అందరి దేహాలు పోతాయి కానీ దేహాలు పోయినా కూడా నేను పోయేటువంటి వాడిని కాదు ఎందుకంటే నేను దేహం కాదు ఎందుకని ఇదిగో ఇది దేహం ఈ విధంగా ఉంటే నేను చూస్తూ ఉన్నాను కనుక నేను దేహం అయ్యేందుకు అవకాశం లేదు అనేటువంటి భావన ఆయనలో స్థిరంగా ఏర్పడిపోయింది ఇది డెత్కి సంబంధించి సావుకు సంబంధించి సూక్ష్మంగా చెప్పాలంటే రవణ మహర్షికి ఆ రోజు కలిగినటువంటి విచిత్రమైనటువంటి అనుభూతి ఈ అనుభూతి కలిగిన తర్వాత ఉండలేకపోయాడు అప్పుడు ఒకరోజు కూర్చొని అలా చనిపోయినట్టుగా భావన చేయడం ఇవే చేస్తున్నాడు ఎంతసేపటికి ఏదో ఆసనం వేసినట్టుగా కూర్చోవడం కళ్ళు మూసుకోవడం ఇవంతా చేస్తున్నాడు అప్పుడు వాళ్ళన్నగారు చూసి ఇంకా రోజు ఇదేనా ఈ విధంగా ఉండేవాడికి ఇళ్ళెందుకు అన్నాడు జనరల్గా అంటాం కదా మనం ఇళ్లలో కూడా అంటాం కాదయ్యా ఈ విధంగా ఉండేటువంటి వాడికి ఇల్లు ఎందుకు ఈ పనులు చేసేటువంటి వాడికి ఇళ్ళెందుకు అని అన్నాడు అప్పుడు అనుకున్నాడు నిజమే నాకు ఇళ్ళెందుకు అనుకున్నా నిజమే ఇది నేను ఉండదగినటువంటి ప్రదేశం కాదు ఇక్కడ నాకు ఇంక పని లేదు ఇక్కడ నేను ఉండాల్సినటువంటి అవసరమే లేదు అని నిర్ణయించుకున్నాడు ఆ మరుసటి రోజే వాళ్ళన్న ఒక ఐదు రూపాయలు ఇచ్చి స్కూల్ ఫీజు కట్టమన్నాడు అట్లాగే నన్నాడు స్కూల్ ఫీజు మూడు రూపాయలు మాత్రమే అప్పట్లో వాళ్ళకి సరేనని ఐదు రూపాయలు తీసుకొని స్కూల్ ఫీజు మూడు రూపాయలు కట్టేసేసి ఆ రెండు రూపాయలు కూడా తీసుకెళ్ళి వాళ్ళ అన్నయొక్క పెట్టిలో వేసి ఒక ఉత్తరం రాసి అక్కడ పెట్టాడు ఏంటా ఉత్తరం అంటే ఇది పోతూ ఉంది నేను పోతున్నాను కాదు అక్కడికే ఏదో మార్పు కనపడతా ఉంది ఇది పోతూ ఉంది తండ్రి యొక్క ఆజ్ఞకి శిరస పోతూ ఉంది తండ్రిని వెతుక్కుంటూ పోతూ ఉంది దీనిని వెతకడానికి మీరు ఎవరో శ్రమపడాల్సినటువంటి అవసరం లేదు దీన్ని వెతికేటువంటి పనిలో అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టద్దు ఇది పోతూ ఉంది తండ్రి ఆజ్ఞనికి లోబడి పోతూ ఉంది అంతే సంతకం కూడా లేదు ఈ ఉత్తరం రాసి పెట్టాడు తర్వాత వచ్చేసాడు ఇంతకీ తిరునామలే పోవాలని అరుణాచలం తిరునామల్లె ఎక్కడుందో తెలియదు ఎంక్వైరీ చేశాడు అది ఎంత దూరమో ఎంత అక్కడికి ఛార్జీనో అది అంతా తెలుసుకున్నాడు తెలుసుకుంటే ఆయన దగ్గర ఏమీ లేవు బంగారు ఈ కుండలాలండ్ల చెవుకి వేసుకునేటువంటివి అవి ఉన్నాయి అవి తీసి అమ్మాడు ఒక చోట అమ్మి ఎంతైతే డబ్బు వచ్చిందో అది చార్జీకి సరిపోతుందా లేదా కూడా చూసుకున్నాడు అది సరిపోదని తెలిసి ఒక పది మైళ్ళు నడిచాడు ఆ పిల్లవాడు పది మైళ్ళు నడిచి ఆ తర్వాత టిక్కెట్ పోయి తిరునామలే చేరి తిరునామలంటే అరుణాచలం అరుణాచలం అంటే ఇప్పుడు మనకు పంచ జ్యోతి పంచలింగాల్లో అదొకటి ఇప్పుడు ఐదు లింగాలు ఉన్నాయి కదా ఇప్పుడు ఏది పృథ్వీలింగం వాయుర్లింగం జ్యోతిర్లింగం అట్లాగే ఆకాశలింగం ఇవన్నీ ఉన్నాయి కదా వాటిలో ఇదొకటి అంటే జ్యోతిర్లింగం అక్కడ ఉంది అది జ్యోతిర్లింగం ఏ తిరువణామలై మనకు కాళహస్తిలో ఉండేటువంటిది వాయుర్లింగం జంబుకేశ్వరంలో ఉండేటువంటిది జలలింగం కంచిలో ఉండేటువంటిది ఏకాంబరేశ్వరాలయం అది పృథ్వీలింగం చిదంబరంలో ఉండేటువంటిది ఆకాశలింగం కాబట్టి ఇది జ్యోతిర్లింగం సరే ఇక్కడికి దిగాడు అది చూసిన టైంలో మీరు చాలామంది నాలుగు వైపులా అందులో ద్వారాలు ఉంటాయి చుట్టూ ఊరుంటుంది మధ్యలో అంత పెద్ద టెంపుల్ అది అక్కడ దిగాడు దిగిన తరువాత ఇప్పుడు ఏముంది ఆయన దగ్గర ఏదో కొద్ది డబ్బులు మిగిలేయి అక్కడే ఒక కోనేరు ఉంటే ఆ డబ్బులు ఆ కోనేరులో పడేసాడు తర్వాత దేహం మీద వస్త్రాలు ఉన్నాయి నేరుగా వెళ్ళి అంటే ఫస్టు ఇవన్నీ చేయలే డైరెక్ట్గా లోపలికి వెళ్ళాడు కాళ్ళు కూడా ఇది ఏది లోకి. జ్యోతిర్లింగం ముందు నిలబడి పరమశివుడు ముందు నిలబడి ఒక్కసారిగా నాకు కనపడుతుంది ఆ సీన్ భగవంతుని చూచి నానా వచ్చేశాను అన్నాడు తండ్రి వచ్చేసాను ఆ ఒక్క మాటే ఇంకా మళ్ళీ ఆయన దేహం అక్కడే పోయింది వచ్చేసాను అన్నాడు కదా మళ్ళీ తిరిగిపోవాలి ఇది రాకపోకలు తెలియనటువంటి ఒక ప్రయాణం అయింది ఆ తర్వాత బయట వచ్చి ఆ చొక్కా అన్ని తీసి పడేసి ఒక గోచి మాత్రం పెట్టుకొని తన దగ్గర ఉన్న డబ్బులో ఒక మంగలిని చూసుకొని తల శుభ్రంగా గుండె జయించుకొని ఇదంతా ఎవరూ చెప్పలే సరేనా బ్రాహ్మణ స్వామి అనేవాళ్ళు ఎందుకంటే చంద్యం ఉండేది అది అట్లాగే ఉంది ఇదంతా చేసిన తరువాత స్నానం కూడా చేయలే విచిత్రం ఏంటంటే మళ్ళీ ఆలయంలో పోతున్నాడు మంగళి క్షరకర్మ చేసిన తర్వాత మళ్ళీ ఆలయంలో పోతున్నాడు ఈ లోపల బ్రహ్మాండమైనటువంటి వర్షం కొట్టేసింది ఆ వర్షమే స్నానం చేయించింది అంతే ఇంక పోయి చూచాడు స్వామిని తర్వాత ఆలయంలోనే ఒకవైపు కూర్చున్నాడు ఎవరన్నా పెడితే తింటాడు లేకపోతే లేదు ఇంక జీవితం అట్లా నడుస్తూ ఉంది కొన్ని రోజులు అయిన తర్వాత ఈయన చూడ్డానికి జనం రావడం ఇదంతా కూడా ఎక్కువైపోయింది అప్పుడు ఇది కష్టమని ఎదురుగానే ఉండేటువంటి కొండ అదే అరుణాచలం ఆ కొండ మీదకి వెళ్ళి అక్కడ స్కందగుహ అని ఉంది ఆ స్కంద గుహలో ఆయన ఉండిపోయాడు చాలా కాలం అంటే అక్కడక్కడక్కడ మామిడితోపులుంటే ఆ మామిడితోపుల్లో ఉంటూ వచ్చాడు ఆ తర్వాత స్కందగుహకు వెళ్ళాడు ఆ స్కందగుహకు వెళ్ళిన తర్వాత ఎవరైనా పెడితే తింటాడంతే ఆడ పశువులు మేపుకోవడానికి వస్తారు వాళ్ళు పెడితే తింటారు అక్కడ ఒక ముసలావిడ ఉండేది ఆవిడ రెండు రోజులకి మూడు రోజులకి పోతుంది అక్కడికి ఆవిడ పేరు లక్ష్యం అవ్వ అని లక్ష్యం అవ్వ ఆవిడ ఈ సంఘటన ఉంటుంది మీరు చూసే ఉంటారు ఇది మన రాగులతో తయారు చేసేది అది ఒక సొరకాయ బుర్రలో అంటే బాగా ఎండిపోయినటువంటి సొరకాయని లోపలంతా ఖాళీగా ఉంటుంది దాంట్లో పోసుకొని తగిలించుకొని పోతారు వాళ్ళు సాయంకాలం అయితే మధ్యలో వాళ్ళకి ఆకలి తాగుతారు అది మధ్య మధ్యలో ఆయన పెట్టేది ఇది గుర్తు పెట్టుకోండి నేను ఈవిడెవరో చెప్తాను తర్వాత ఈ లక్ష్యం అవ్వ అనేటువంటి ఆమె ఈ విధంగా ఆయనకి ఎవరంటే వాళ్ళు ఏదో ఒక విధంగా ఆహారం పెడుతూ ఉంటే ఆ ఆహారం తింటూ ఎవరితో మాట్లాడకుండా కొన్ని సంవత్సరాలు మౌనముద్రలో ఉండిపోయాడు ఈయన ఎట్లా మళ్ళీ పరిచయం అయ్యాడు అని గనక ఆలోచన చేస్తే పంతొమ్మిది వందల చూడండి ఆయన వచ్చేసిందేమో పద్దెనిమిది వందల తొంభై ఆరులో పంతొమ్మిది వందల ఏడులో కావ్యకంఠ గణపతి ముని అని ఆయన మహా విద్వాంసుడు ఆయన వెళ్ళాడు ఒకసారి ఎవరో చెప్తూ ఉంటే విని తీరా చూచాడు చిన్న కుర్రాడు కూర్చొని ఉండాడు తపస్సులో అప్పుడు దగ్గరికి వెళ్ళి అడిగాడు ఏ మహాత్మా నేను కావ్యకంఠ గణపతి శాస్త్రి అంటారు నన్ను అంటే అన్ని కావ్యాలు నాకు తెలిసిన కావ్యకంఠ అనేటువంటి బిరుది ఇచ్చారు నాకు నాకు వీటి మీద దృష్టి లేదు ఎంతో తపస్సు చేశాను అన్ని గ్రంథాలు చదవలసిన గ్రంథాలన్నీ చదివాను వేదాంత శాస్త్రంలో తెలియదంటూ లేదు కానీ తపస్సు అంటే ఏంటో ఇప్పటికి నాకు అర్థం కావడం లేదు మీరు దయచేసి బోధించండి అన్నాడు రమణ ఒక ఐదు నిమిషాలు అలాగే ఆయన్ని చూచి తరువాత అన్నాడు ఈ ఇప్పుడు మీరు నేను నేను నేను అంటున్నారే ఆ నేను ఎవరు అని అడిగాడు అంటే నేను కావ్యాలు చదివాను నేను శాస్త్రాలు చదివాను నేను వేదాంతం చదివాను నేను తపస్సు చేస్తున్నాను ఆ నేను ఎవరు అని అడిగాడు ఆయన ఆన్సర్ చేయలే నేను నేనే కదా అన్నాడు ఆ నేను ఎక్కడైతే పూర్తూ ఉందో అహం అయం కుతో భవతి చిన్వత అయి పతత్సహం నిజ కాబట్టి ఇది ఇది మహదిదం తపో రమణ రమణ మహర్షి చెప్పేటటువంటి మహా తపస్సు ఏంటంటే ఈ నేను అనేటువంటిది ఎక్కడైతే పుడుతూ ఉందో అక్కడికి పోయి చూడు దాని యొక్క ఆరిజన్ ఏంటో చూడు అయిపోయింది ఇంకేం లేదు అదే తపస్సు అంతకు మించినటువంటి తపస్సు లేదని చెప్పినప్పుడు ఈ మాట ఆయన్ని విపరీతంగా ఆకర్షించింది కావ్యకంఠ గణపతి ముని అంటే ఆ రోజుల్లో తెలియని వాడు లేరు ఆయన రాయడంలో గ్రంథాల్లో ఈయన గురించి రాయడంలో బాగా ఫేమస్ అయ్యాడు ఆ టైంలోనే పాశ్చాత్యుల్లో పాల్ బ్రంటన్ ఇక్కడికి వచ్చి ఉన్నాడు ఆయన కంచికి వెళితే కంచిలో పరమాచారుల వారు పాలుబ్రంటన్ మాట్లాడుతూ ఉంటే నేను ఇవన్నీ మాట్లాడ్ను నాది ఆచార్య పీఠం నీకు కావాల్సిన నీ సందేహాలు నివృత్తి కావాలంటే అరుణాచలం వెళ్ళు అక్కడ మహర్షి ఉన్నాడు ఆయన్ని క్లారిఫై చేసుకున్నాడు ఆయన ఇక్కడికి వచ్చాడు పాల్బ్రంటన్ ఆ పాలు వచ్చినప్పుడు ఆయన సందేహాలు కూడా నివృత్తి అయినాయి మహర్షి దగ్గర ఆయన బుక్స్లో రాశాడు ఇన్ సెర్చ్ ఆఫ్ సీక్రెట్ ఇండియా అని బుక్ రాశాడు అది చాలా ఫేమస్ పాపులర్ బుక్ అది దాంట్లో ఇవన్నీ బాగా రాయడం జరిగింది ఆ విధంగా పాశ్చాత్య దేశాల్లో బాగా స్ప్రెడ్ అయిపోయింది ఇక్కడ కూడాను మనకు కావ్యకంఠ గణపతి ముని వల్ల మన దేశంలో తెలిసిపోయింది పాలుబ్రంటన వల్ల ఇతర దేశాల్లో తెలిసింది అక్కడి నుంచి రమణ అంటే వరల్డ్ ఫేమస్ అయిపోయాడు ఇది రమణ మహర్షి గురించి బ్రీఫ్గా బ్రీఫ్గా చెప్పాలంటే తర్వాత కొంతకాలానికి ఈయన అక్కడే ఆ స్కందగుహలో ఉండి అక్కడి నుంచి కిందకు వచ్చి పర్వతం అడుగు భాగంలో ఒక చిన్న ఆశ్రమం పెట్టుకుంటే పంతొమ్మిది వందల పదహారులో వాళ్ళ తల్లి అలగమ్మల్ ఈయన దగ్గరకు వచ్చేసింది పంతొమ్మిది వందల వచ్చి ఇరవై వరకు అక్కడే ఉన్నది అంటే ఆరు సంవత్సరాలు బిడ్డ దగ్గరే ఉన్నది కానీ ఆమెతో ఎప్పుడూ మాట్లాడినవాడు కాదు ఒక్కొక్కసారి ఆమె అనేదట నేను తల్లి కావడం వల్ల ఈ కర్మైపోయింది నేను గనక తల్లి కాకుండా ఉండుంటే అందరితో మాట్లాడినట్టు నాతో మాట్లాడేవాడేమో అని కానీ ఎందుకో అంటే మాట్లాడితే మళ్ళీ ఆమె బహిర్ముఖమైపోతుందేమో అనేటువంటి ఉద్దేశంతో జన్మనిచ్చినటువంటి తల్లికి మోక్షాన్ని ప్రసాదించాలని అభిప్రాయపడినటువంటి రమణ మహర్షి ఆవిడతో మాట్లాడేవాడే కాదు ఆవిడలో వైరాగ్యం బాగా పెరిగిపోయింది తీర పంతొమ్మిది వందల మరణించబోయే ముందు ఇది రెండుసార్లు చేశాడు రమణ ఆ లక్ష్మి లక్ష్మవ్వా అని చెప్పి అని చూసారా చెబుతా ఆవిడికోసారి చేశాడు మళ్ళీ తల్లికి ఒకసారి చేశాడు ఇంకా ఆమె చనిపోతాదనగా మహర్షి దగ్గరగా వచ్చాడు ఎవరొచ్చి చెప్పారు అమ్మ సీరియస్ కండిషన్లో ఉంది భగవాన్ అని అంటే నేరుగా లేచి మెల్లగా అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చొని ఒక చెయ్యి ఆమె తల మీద పెట్టి ఒక చెయ్యి ఆమె హృదయంలో మీద పెట్టి చెస్ట్ మీద అలాగే ఒక అర్ధ గంట సేపు ఉన్నాడు అంటే ఆమె ఎన్ని జన్మలికి అనుభవించాల్సి ఉందో ఎంత సంచితం ఉందో ఎంత ప్రారంధం ఉందో అది అంతా కూడాను ఆ అర్ధ గంటలో అనుభవించేటట్టుగా చేసేసాడు అంతే ఇంకేం లేదు ఓన్లీ హాఫ్ అన్ ఆ తర్వాత చేతులు తీసి మీరు పోయి భోంచేయండి ఎందుకంటే అమ్మ మోక్షానికి పోయింది మైల లేదు మీరు స్నానం చేయకపోయినా పోయి భోంచేయచ్చు ఎందుకంటే ఆమెకి మైల లేదు అని చెప్పాడు ఇది అప్పుడు తల్లికి ఇచ్చినటువంటి మోక్షం ఆ తర్వాత ఆశ్రమం అట్లా నడుస్తూ ఉండింది ఒకరోజు ఎక్కడిదో తెలియదు కానీ ఒక ఆవు వచ్చేసింది ఎవరిదో తెలియదు తెలుసుకుందామంటే కూడా అర్థం కావడం లేదు అది పోదు ఇక్కడికి ఎవరు వచ్చి క్లెయిమ్ చేయడం లేదు అలా ఉండిపోయింది అది ఇచ్చినటువంటి పాలే తాగుతాడు రమణ ఎప్పుడు వచ్చి ఆయన కూర్చొని చూస్తూ ఉండేది ఆవు చనిపోయేటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా అక్కడ లక్ష్మీ సమాధి అని ఆవు బొమ్మ ఉంటుంది ఆవు బొమ్మ పెట్టి ఒక సమాధి ఉంటుంది అక్కడ అంటే ఆ గోవు చనిపోయే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు అట్లా వెళ్ళి తల్లికి ఏ విధంగా అయితే మోక్షాన్ని ఇచ్చాడో అట్లాగే ఆ గోవు దగ్గర కూర్చొని మోక్షాన్ని ఇచ్చాడు ఇది చూసి ఆశ్చర్యపోయి అడుగుతారు భక్తులు అప్పుడు ఒక సమయంలో అంటాడు కావ్యంకంట గణపతి మునితో నేను స్కందగుహలో ఉండేటప్పుడు లక్ష్మవ్వాని నాకు అంబలి తీసుకొచ్చి పోసేది ఆ అంబలి తాగేవాడిని నేను ఆమె చనిపోయింది అప్పటికే వృద్ధురాలు ఆమె చనిపోయిన తర్వాత నా మీదనే ప్రేమతో నా మీదనే మనసంతా పెట్టుకొని మళ్ళీ గోవై పుట్టింది ఆమె ఈ లక్ష్మి ఆమె ఈ లక్ష్మి కాబట్టి అప్పుడు నాకు సేవ చేసింది ఇప్పుడు నాకు పాలిస్తుంది కాబట్టి ఈమెను ఏ విధంగా సరే ఉద్ధరించాలి అనుకున్నాను అనుకున్నాను ఏదో నేను చేయాల్సింది చేశాను ఆమె ఆమె కూడా మోక్షానికి పోయింది అన్నాడు అంటే పశుపక్షాదుల్లో కూడా మోక్షాన్ని ప్రసాదించినటువంటి వాడు అంటే రమణ మహర్షి నేను మీకు ఉపదేశాలని చెప్తున్నంత వరకు ఆయన జీవితంలో సంఘటనలు చెప్తూ ఉంటాను కానీ మధ్య మధ్యలో సందర్భానుసారంగా రమణ మహర్షి ఒక్క మాట మాత్రం అంటూ ఉండేవాడు ఎవరైనా వస్తే వీళ్ళు కనుక సరిగా చూడకుండా చులకనగా చూస్తే మీరు ఎవ్వరిని చులకనగా చూడబాకండి మనుషుల్ని అట్లాగే చూడండి పశుపక్షాదులు కూడా అట్లాగే చూడండి ఎందుకంటే నన్ను చూడడానికి అనేకమైన రూపాల్లో వస్తారు మీరు వాళ్ళ తోలు చూడబాకండి పైనుండే తోలు చూడబాకండి అని చెప్తూ ఉండేవాడు ఇది అందువల్ల ఆ లక్ష్మి కూడాను అంటే ఆ లక్ష్మవ్వే ఈ లక్ష్మి రూపంలో వస్తే ఆమె మోక్షాన్ని పొందింది కనుక ఇప్పుడు మనకు రమణాశ్రమంలో ఆ లక్ష్మి సమాధి కూడా ఉంటుంది ఒకసారి ఊరికే కొన్ని ఎందుకు చెప్తున్నాను మీకు అంటే ఇవి ఉపదేశ స్థానంలోకి నేను వెళ్తాను కనుక ఆ సబ్జెక్ట్ ఎంత డీప్గా ఉంటుందో అద్భుతమైన సబ్జెక్టు కానీ ఆ మహాత్ముని యొక్క వైభవం ఎంత కూడా కొద్ది మీకు తెలిసి ఉంటే దాన్ని అర్థం చేసుకుంటారని ఎంతకన్నా ఇంకేం లేదు చెన్నై నుంచి స్వామిని దుడ్డానికి ఎవరో వస్తున్నారు అందులో ఒక అతను భక్తుడే అతను అతను అన్నాడు ఎందుకు మనం తిరుత్ని పోయి స్వామిని దర్శిస్తాము ఎవరిని సుబ్రహ్మణ్య స్వామిని తిరుత్త పోతాము రమణాశ్రమం ఎందుకు అన్నాడు లేదు లేవా అని నీకు తెలీదు అందరు స్వాములు అక్కడే ఉండరు నీకు తెలియదు రమణ అంటే చిన్న విషయం కాదది కాబట్టి మనం ఒకసారి రమణాశ్రమే పోతామని ఇతను బయప్రెషర్ అతన్ని తీసుకొని వచ్చాడు తీసుకొచ్చాడు ఇద్దరు స్వామి దర్శనం చేసుకున్నారు ఆ తిరుతని పోతామన్నాడు చూశారా అతను బోరుని ఏడుస్తూ కూర్చున్నాడు బయట వచ్చి విషయం తెలీదు ఇతను అడుగుతాడు కూడా వచ్చినతను ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు అంట నాకు నువ్వెప్పుడు చెప్పలేదే నువ్వు నాకు ఎప్పుడు చెప్పలేదే అంటాడు ఏం చెప్పాలయ్యా నీకు అంటే నాకు సుబ్రహ్మణ్య స్వామిగా దర్శనమిచ్చాడు నేను లోపలికి పోగానే నాకు మహర్షిని చూచాను చూసిన రెండు నిమిషాల్లో సుబ్రహ్మణ్య స్వామిగా కనపడ్డాడు అని ఏడుస్తూ ఉన్నాడు ఈయన మామూలు మనిషి కాదు అట్టట్లని మళ్లీ వీళ్ళిద్దరు లోపలికి పోతే అప్పుడు అంటాడు అంగే స్వామి ఇంకే అంగే స్వామి ఇంకే వంగ వందరి కారు అంగే స్వామి ఇందే వంగ వందరి కారు అయ్యా అక్కడున్నటువంటి స్వామి ఇక్కడ ఉన్నాడని ఆ చెప్తాడు అక్కడ ఏ స్వామి అయితే ఉన్నాడో ఆ స్వామి ఉన్నాడని అంటే ఏమని అర్థం చేసుకోవాలి రమణని ఈమాత్రం ఒక్కసారి రాగానే అతనికి ఇంత భాగ్యం కలిగింది అంటే అతనికి ఎంత ఉందో వెనక బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఇవన్నీ కూడా మనకు అర్థమయ్యేటువంటివి కావు అంటే సముద్రంలో ఏ గ్లాసును ముంచితే దానికి ఎంత నీళ్లు రావాలో అంతే వస్తాయో మహర్షి దగ్గరకు పోయేటువంటి వాళ్ళలో కూడాను వాళ్ళ వాళ్ళ సంస్కారాలను బట్టి ఆయన యొక్క కృపని అందుకుంటూ పోయేటువంటి వాళ్ళు స్కందగుహ అని ఉంది కదా ఆ స్కందగుహ పైన ఉండేది చుట్టూ గిరి ప్రదర్శన చేస్తాడు అరుణాచలం గిరి ప్రదర్శన అది చాలా పుణ్యకార్యమని చేస్తూ ఉంటారు అందరు చేస్తూ ఉంటారు పోతూ ఉంటే రమణ మహర్షితో కూడా పోతూ ఉంటే అందరికీ అనుభవాలే ఇప్పుడు మనుషులకి ఈ విధంగా కలిగిందంటే మనం అర్థం చేసుకోగలం అక్కడ ఒక్కొక్కసారి ఆగి మహర్షి అందరు పోతూ ఉంటే అట్లా కొంత దూరం పోయి ఉండండి వస్తానని అట్లా పోతాడు పోతే ఆ పొదల్లో నుంచి ఓ పాము వస్తుంది ఉత్రాత్పాం వస్తుంది దాన్ని చూస్తానే భయపడిపోతారు వీళ్ళు అప్పుడు స్వామి వంగి దానికి ముళ్ళు గుచ్చుకొని ఉంటే ముళ్ళు తీసి దాంతో అంటాడు అవునయ్యా నీతో నేను అప్పుడు చెప్పాను కదా నువ్వు అట్లా పోవద్దని అక్కడికి ఎందుకు పోయావు నువ్వు అక్కడంతా ముళ్ళు ఉంటాయి కదా అంటాడు అంటే ఈయన స్కందగోళం ఉండేటువంటి రోజుల్లో ఫ్రెండ్స్ వీళ్ళంతా ఇప్పుడు అర్థమవుతుందే రమణ అంటే ఏమిటో కాబట్టి కేవలం ఒక ఆశ్రమానికి పరిమితమైన వాడు కాదు ఒక దేహానికి పరిమితమైన వాడు కాదు సర్వ ప్రపంచంతో కూడాను అది ఏకీభూతమైపోయినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఎప్పుడు కూర్చొని ఉండేవాడు అంతే ఆయన ఏం బోధ చేసేవాడు కాదు ఎవరైనా అడిగితే చెప్పేవాడు ఏదన్నా అడిగితే చెప్పడమే కానీ గ్రంథాలు కాని బోధలు కానీ ఏమి లేదు ఎప్పుడు అలా కూర్చొని చూస్తూ ఉండేవాడు దట్ ఈస్ అన్ అది అన్ని పనులు చేసి ఏది ఆయన దృష్టి కనుక పడితే ఒకరోజు కుక్కొచ్చి ఊరికే తిరుగుతుంది దాన్ని ఎన్నిసార్లు తిరిగినా కూడా పరిగెత్తుకుంటూ వచ్చేది మహర్షి కాళ్ళు పట్టుకొని ఇటు ఇటు ఇటు ఇటు అంటుంది గోకుతోంది అది చూసి అక్కడ ఉండేటువంటి వాళ్ళంతా కూడా తరువా మొదలుపెట్టారు దాన్ని అది ఎంత తరివినా ఇటు పోద్ది మళ్ళీ ఇటు వస్తుంది అటు పోది ఇటు వస్తుంది మళ్ళీ వచ్చి కాలు ఇటు ఇటు ఇట్టు అంటుంది కొంతసేపు ఊరుకున్నాడు మహర్షి ఆ తర్వాత వాళ్ళు కర్రెత్తుకొని వచ్చారు ఆగండయ్య ఏం తెలుసని ఇప్పుడు కర్రతో కొట్టబోతారు దాన్ని కూర్చోండి అంట్రావా అని ఏంలే మద్రాసుకు పోయారు మద్రాసుకి పోయారు ఆడ పోయిన పని కాల వాళ్ళు ఎల్లుండి సాయంత్రం వస్తారు సరేనా అర్థమైంది కదా పో ఇంటికి పోయి ఇల్లు జాగ్రత్తగా చూసుకుంటా ఉండని చెప్పాడు ఆ కుక్కకి ఇంతగా ఎవరంటే ఒక యజమాని వస్తూ ఉండేవాడు ప్రతిరోజు స్వామి దర్శనానికి వాళ్ళ ఇంట్లో ఉండే కుక్క వాళ్ళకు కూడా వస్తుండేది రోజు ఇప్పుడు నాలుగు రోజులు అయిపోయింది యజమాని కనపడడం లేదు యజమాన్ రాళ్ళు కనపడడం లేదు వాళ్ళు ఏమయ్యారని మహర్షి దగ్గరకు వస్తుంది తోటి కుక్కకి ఎంత జ్ఞానము ఏమి ఆయన సన్నిధిలో ఇట్లాంటివి జరుగుతూ ఉండేవి అద్భుతమైనటువంటి విభూతులు కానీ అది ఎందుకు వచ్చిందో మహర్షికి తెలుసు సరేనా వాళ్ళు ఏం చెప్పిపోలా ఈయనకి మేమేమి మెడ్రాస్ పోతున్నామని తర్వాత అట్లాగే ఈయన చెప్పినట్టుగా రెండవ రోజు సాయంత్రం వాళ్ళు తిరిగి వచ్చారు ఈ ఈ చెప్తాడు వాళ్ళు తిరిగి వస్తారు నువ్వు పోయి అట్లా హ్యాపీగా ఉండు అని ఉత్తర హిందుస్థానంలో ఒక కోటీశ్వరులు ఉండేవాడు వాళ్ళకు ఒక పిల్లవాడు కలుగుతాడు ఆ పిల్లవాడు కలిగినప్పుడు వాడికి హరిసుకో రాయిస్తాడు జాతకం చాలా గొప్పవాడు రాశాడు జాతకం అతను జాతకం రాసి రాష్ట్రం ఈ అబ్బాయికి ఇరవై సంవత్సరాల వయసు వచ్చేటప్పటికీ పక్షవాతం వస్తుంది కాళ్ళు చేతులు పడిపోతాయి కానీ ఒక జ్ఞాని దర్శనం కనుక అయితే మళ్ళీ వచ్చేస్తాయి జ్ఞాని దర్శనం అయితే మళ్ళీ వస్తాయి అని దాంట్లో రాసిపెట్టాడు కరెక్ట్గా అతను అతను రాసినట్టే జరిగిపోయింది ఇరవై సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఆ పిల్లవాడికి పక్షవాతం వచ్చేసింది కాళ్ళు చేతులు రెండూ పడిపోయినాయి అప్పుడు ఆ పిల్లవాడిని తీసుకొని భారతదేశంలో ఎందుకంటే మహాత్ములుకి నిలవైనటువంటి ఈ భారతదేశంలో ఎవరెవరు ఎక్కడెక్కడ మహాత్ములు ఉన్నారని చెప్పారో అన్ని చోట్లగా పోయి ఈ పిల్లవాడిని చూపెట్టారు కానీ ఎక్కడా వీలుగా ఇంకా మానేసుకున్నారు ప్రయత్నం ఇంకా లాభం లేదు అని మానేసుకుని ఉంటే ఎవరో వాళ్ళ ఇంటికి చుట్టం వచ్చండి ఇవ్వండి ఇదంతా తిరిగాము ఇట్లా అయింది చెప్తే మీరు సౌత్లో అరుణాచలం అని ఉంది తిరువణామల అని అక్కడ రమణ మహర్షి అని ఒక జ్ఞాని ఉన్నాడు ఆయన దగ్గరికి మీరు పోయారా అని అడిగారు ఇంక ఇంకా పోలేమండి తిరిగి తిరిగి తిరిగి అయిపోయింది భారతదేశం తిరిగాము ఒక సౌతే కాదు మేము తిరగని ప్రదేశమే లేదు ఎక్కడెక్కడ జ్ఞాని ఉన్నాడంటే అక్కడికంతా పోయి చూసాము కానీ మా వల్ల కాలేదు ఇంకా తిరిగి ఉపయోగం లేదని అప్పుడు ఆయన అంటాడు మరి ఇన్ని చోట్ల తిరిగారు కదా ఇంకొక చోట్ల తిరిగితే వచ్చే నష్టమే ఉంది నా మాట వినండి నేను చెప్తున్నా మీరు ఆ ఒక్క మహాత్ముడిని చూడండి చాలు సపోజ్ ఆయన వల్ల కాలేదనుకోండి ఇంక ఎవరి వల్ల కాలేదని అర్థం అని చెబితే ఎట్లా ప్రయత్నం చేస్తామని డబ్బు గల వాళ్లే నుంచి బయలుదేరి వచ్చారు వచ్చిన తర్వాత ఆ పిల్లవాడిని ఒక వీల్చైర్లో కూర్చొని పెట్టి ఎందుకంటే నడవలేడు కాళ్ళు చేతులు రెండు పడిపోయినాయి అప్పుడు మెల్లగా తీసుకొని వస్తారు మహర్షి ఆడు కూర్చొని ఉంటాడు సోఫాలో చుట్టూ కొంతమంది భక్తులు కూర్చొని ఉంటారు తీర అక్కడికి తీసుకొని వచ్చి ఆ గదిలోకి తీసుకొని వచ్చిన తరువాత అట్లా వదులుతారు ఈ పిల్లవాడు తదేకంగా మహర్షిని చూస్తూ ఉంటాడు తీ కూడా కదలదు కదా నమస్కారం కూడా పెట్టలేడు వీడు మహర్షి వాడిని అలాగే చూస్తూ ఉంటారు ఈ పిల్లవాడు మహర్షిని చూస్తున్నాడు తదేకంగా మహర్షి పిల్లవాడిని చూస్తూ ఉన్నారు ఫైవ్ మినిట్స్ ఎవరు పిండ్రాప్ సైలెన్స్ ఎవ్వరేం మాట్లాడడం లేదు వీళ్ళిద్దరే ఒకరినొకరు చూస్తూ ఉన్నారు ఆ తర్వాత ఈ పిల్లవాడు మెల్లగట్లట్లా చెల్లిస్తూ పైకి లేచాడు వీళ్ళ చీరలో నుంచి పైకి లేచాడు అద్భుతాలు అనూహ్యమైనటువంటి విషయాలు లేచి ఈ కాళ్ళు లేచాయి కదా కాళ్ళు పడిపోయినాయి కదా కాళ్ళు లేచాయి చేతులు ఆటోమేటిక్గా ఇట్లా మహర్షికి నమస్కరించి మెల్లగా నడుస్తూ మహర్షి దగ్గరికి వెళ్ళి వాడు జేబులో ఉండే కాగితం ఒకటి తీసి మహర్షి చేతిలో పెడతాడు మహర్షి దాన్ని చదువుకొని ఆ పక్కన పెడతాడు ఆ తర్వాత భక్తులు అడుగుతారు ఏంటి ఆ పిల్లవాడి ఇచ్చిందని ఏం ఈ పిల్లవాడికి ఇరవై సంవత్సరాలు వయసు వచ్చేటప్పటికి పక్షపాతం వస్తుందని జాతకంలో జాతకంలో రాశారట ఏదన్నా ఏమన్నా జ్ఞానిని కనుక చూసినట్లయితే ఆ జ్ఞాని దృష్టి పడితే ఇతనికి వస్తాయని అది నాకు ఇచ్చాడు అంటాడు ఎంత తేలిగ్గా చెబుతాడంటే అది ఇప్పుడు మీకు అర్థమవుతుంది రమణ మహర్షి ఏ స్థాయి వాడా మళ్ళీ ఆ పిల్లవాడు నడిచేపోయాడు ఇంకా లేదు ఆ వీలుచేరవాడు పడేశాడు వాడు నడిచేపోయాడు ఆరోగ్యంగానే ఉన్నాడు ఇటువంటి సన్నివేశాలు ఒకటి కాదు రెండు కాదు ఎన్ని అని చెప్పేది చెప్పండి నేను నీకు ఇంకా రోజైతే ప్రతిదీ రోజు భోజనం చేస్తూ ఉంటే ఆయనకి కిచ్చిలికాయలు అంటారు ఆ సైడు అంటే నారంజి కిచ్చిలికాయలు అంటే నారంజీ అర్థం నారంజన్లే నారంజికాయల్ని కిచ్చిలికాయలు అంటారు నిరంజనానంద స్వామిని స్వామి యొక్క తమ్ముడే ఆయన అక్కడే ఉండేవాడు ఆశ్రమంలోనే సన్యాసి సన్యాసం తీసుకొని ఆశ్రమాధిపతిగా ఆయనే చూసుకుంటుండేవాడు ఈయనేం పట్టించుకునేవాళ్ళేవాడు ఈయన ఈయన గోచి ఈయన అప్పుడు ఆయన అడిగాడు కిచెలికాయ ఊరగాయ ఉందా అని అడిగాడు అక్కడ కిచిలికాయనే అంటారు అప్పుడు పాపం లేదు లేకపోయేటప్పటికీ నిరంజనాన స్వామి చాలా బాధపడిపోయి అయ్యో మహర్షి లేకలేక అడిగాడు మనం ఇవ్వలేకపోయినామే అని అనుకుని మరుసటి రోజే ఉత్తరం రాశాడట ఏలూరుకి ఏలూరులో భక్తులు ఉంటే ఆయనకి రాసి కిచలికాయలు తొందరగా ఒక గంప పంపించాల్సింది కానీ అక్కడెట్లాంటి పద్ధతి ఏమో నాకు విచిత్రం మన ఆశ్రమంలో కూడా జరుగుతుంది అది తెలిసి జరగడం కాదు దవడేశ్వర నుంచి జరుగుతుంది టపాలు ఏ రోజైనా సరే పోయే టపాలు వచ్చే టపాలు నేను చూడాలి మొదట నాకు అలవాటు టపాలు వస్తానే నా దగ్గరకు వస్తుంది నేను చూసి పంపిస్తాను వాళ్ళకి మహర్షి అట్లాగే ఉండేవాడు ఆయన టపాలు ఆయన చూడాల్సిందే ఈయన రాసిన లెటర్ చూచాడు చూచి వెంటనే నిరంజనారాయణ స్వామి అన్నాడు ఏమిటయ్యా ఆయనకి రాయమన్నానని నిన్ను అని ఈశ్వరి వేశాడు ఆ పక్కన భక్తుల మీద పడింది అది ఈ లోపల ఒక ఐదు నిమిషాలు కూడా కాలేదు అందరు అక్కడే ఉండరు ఒక రెండు బుట్టలు తీసుకొని ఎవరో వచ్చారు బుట్టలు తీసుకొని వచ్చిన తర్వాత అక్కడికి తీసుకొని రావాలా మహర్షి దగ్గరికి తీసుకొని రావాలా తర్వాత కిచెన్లోకి తీసుకుపోవాలా అది తీసుకొచ్చి పెట్టిన తర్వాత తీసుకుపోండి అన్నాడు తీసుకుపోయారు తర్వాత అంటాడు మహర్షి ఆ కిచెన్ కాయలేమో చూసి దాంట్లో రెండు బుట్టలు వచ్చాయి కదా అందులో ఒకటి కాయలు అయి ఉంటాయి ఒకటి పండ్లు అయి ఉంటాయి అదే కనుక అయితే ఆ పండ్ల బుట్టలు ఇక్కడికి తీసుకుని రండి కాయలు మనకి ఇచ్చేసేయండి ఊరగాయ పెట్టుకుంటారు అని అలా పోయి చూస్తే కిచ్చిలకాయల బుట్టలే రెండు ఆ పచ్చికాయల బుట్ట ఒకటి పండ్లది ఒకటి పండ్లది ఇక్కడ తీసుకు వచ్చిస్తే అందరికీ పంచాడట ఏం జరుగుతూ ఉంది ఎక్కట్లా జరుగుతూ ఉంది ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయి ఇది మన ఊహకు అందేటువంటి అవకాశమే లేదు భర్త చచ్చిపోయి బోరును ఏడుస్తూ అంతవరకు ఎప్పుడు చూడలేదు రమణ మహర్షిని రమణ మహర్షి ఎట్లుంటాడో తెలియదు ఎక్కడా ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాలో భర్త చచ్చిపోయాడు రమణ మహర్షిని గురించి విన్నది కొన్ని పుస్తకాలు ఆమె దగ్గర ఉన్నాయి కావలసినంత ఆశతుంది భర్త చచ్చిపోయిన తర్వాత ఆ బాధని తట్టుకోలేక బోరును ఏడుస్తూ రాత్రిని బౌలం నిద్ర లేకుండా ఉంటావో ఒకరోజు పన్నెండు గంటలకు రాత్రి పన్నెండు గంటలకి స్వామి ఫోటో పెట్టుకొని ఒక్కటే ఉంది అట ఇంట్లో స్వామి ఫోటో పెట్టుకొని ఎదురుగా కూర్చొని ఏడుస్తూ ఉంది ఆయన్ని చూస్తూ చూస్తూ చూస్తూ ఆ కుర్చీ మీద తలబెట్టిందట ఎవరో తలుపు తడుతున్నట్టుగా ఉంది ఎవరా చూస్తే తీరాబోయే తలుపు తీస్తే మహర్షి మహర్షి ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాలో మెల్లగా కర్రని ముట్టించుకుంటూ వెళ్ళి కూర్చుని ఎందుకు ఏడుస్తావి ఏం పోయింది నా భర్త చచ్చిపోయినాడు పోయింది ఏముంది దేహమే కదా పోయింది కదా నీకు ఒక మాట చెప్తాను వింటావా అది ఉన్నప్పుడు కూడా పోయింది అది తెలుసా నీకు ప్రాణం ఉన్నప్పుడు కూడా దేహం చచ్చిందే అని ఎందుకని దానికి చైతన్యం ఏముంది కాబట్టి కేవలం చైతన్యం యొక్క ఛాయ దాని మీద పడ్డం వల్ల ఆత్మ ప్రకాశం వల్ల అది అట కదులుతూ ఉంది కానీ ప్రాణం ఉన్నప్పుడు కూడా అది చచ్చిందేను కాబట్టి చచ్చిందానికోసం ఏమి ఏడుస్తావు చచ్చింది ఏం చేస్తుంది మళ్ళీ అని చెప్పేసి ఆవిడ కొద్దిసేపు ఓదార్చి ఆ ఆ మాటలతోనే స్వామి మాట్లాడుతూ ఉంటే ఆవిడకొక ఉత్సాహము ఏదో బ్రతకాలనేటువంటి ఆశ ఇవన్నీ కూడా కదులుతూ ఉన్నాయట ధైర్యం వస్తూ ఉంది మహాత్మా ఒక్క గ్లాసు పాలు ఇస్తాను అని అంటే తీసుకురావు లోపలికి వెళ్ళింది గ్లాసు పాలు తీసుకొని వచ్చింది భగవానికి ఇచ్చింది భగవాన్ తాగాడు అక్కడ పెట్టాడు అది తీసుకొని లోపలికి వెళ్ళింది పెట్టేసి రావడానికి మళ్ళీ వస్తే లేడు ఆ ఇది కేవలం ఇది మాటల కాదు ఇది మాయ కాదు భ్రాంతి కాదు నా కళ్ళరా నేను చూశాను నేను ఇచ్చాను పాలు తాగాడు ఇట్లా జరిగింది అని ఆవిడ చెబితే భగవాన్ మీరు ఇక్కడే ఉండరు కదా మరి ఆవిడ అక్కడ కనపడుతుంది అంటాడు ఎక్కడ ఉండేది అక్కడ ఎక్కడైనా ఉందయ్యా చూడు ఒక చోట ఉండేది అన్ని చోట్లా ఉంది ఏముంది ఉండేదంతా ఒక్కటే కదా ఎక్కడున్నా ఒక్కటే ఉంది ఇంకేమున్నాయి అంటే ఆయన యొక్క అనుభవం ఆ విధంగా ఉండేది అట్లాగే ఓసారి రమణాశ్రమానికి ఒక పాశ్చాత్యాలలో ఒక ఆవిడ వచ్చింది ఈయన పోతూ ఉంటే ఏది గిరి ప్రదక్షిణం ఆవిడ కూడా పోయింది స్కందగుహ దాటి విరూపాక్ష గుహ విరూపాక్ష గుహ దగ్గరికి వచ్చారట వస్తే అక్కడ కూర్చున్నాడు మహర్షి అంటే మధ్య మధ్యలో కూర్చుంటూ నడిచేవాడు నియర్లీ ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ నడవాలి అంతే అంత ఏజ్లో గత అరవైదు డెబ్బై సంవత్సరాల వయసులో పోతూ ఉండే కూర్చున్నాడట కూర్చుంటే ఆవిడ కూడా ఉంది ఆ పక్కనే ఒక చలమ ఒకటి ఉంది నీళ్లు ఉండేటువంటి చలమ మహర్షి అలా కూర్చొనే ఉండాడు ఈవిడ అక్కడే ఉంది ఈ లోపల పులి వచ్చింది అది ఎట్లొచ్చింది తెలుసా మహర్షి ఇట్లా కదా ఈ వైపు నుంచే పోయింది ఆయన కాళ్ళ దగ్గర నుంచే ఆ చలమలో దిగింది నీళ్లు తాగుతూ ఉంది ఆ వైపు నుంచి జింక్ ఒకటి వచ్చింది అది నీళ్లు తాగుతాం ఇవన్నీ ఫొటోస్ కూడా ఉన్నాయి రుణాష్ట్రంలో ఈ ఫోటోలు కూడా ఉన్నాయి ఆ రోజుల్లో ఫోటోలు తీశారు అవి నీళ్లు తాగుతూ ఉండవు ఈవిడ భయపడిపోయి వెనక్కి వెళ్ళింది అప్పుడు అంటాడు రమణ దేనికి భయపడుతున్నవి చూడు పులి వచ్చేసిందని మనం భయపడతాము మనిషి ఉన్నాడని అవి భయపడతాయి ఇంకేమి లేదు కాబట్టి పులి వచ్చిందని మనం భయపడకపోతే మనిషి ఉన్నాడని అవి భయపడవు ఒకరిని చూచి ఒకరు భయపడాల్సిన అవసరం లేదు ఉండేది ఒకే వస్తువు ఉండేది ఒకే వస్తువు అని చెబుతూ వాటిని చూచి ఆ పులిని చూచి భయపడుతుంది మీరు పోండి మీరు పోయి మళ్ళీ వచ్చి తాగుతుడు కానీ మీరు పోండి అంటే ఆ పులి తల్ల తల ఉంచుకొని పోతూ ఉందట అంటే పులులు మాటింటాయి వాళ్ళ తల్లి అలగమ్మలు చూస్తుంది ఒకసారి విరూపాక్ష గుహ దగ్గర వాళ్ళ తల్లి తల్లే చూచింది బెత్తరపోయింది ఆమె ఏం చేయాలని అర్థమే కాలేదు ఎందుకో తెలుసా స్వామి కూర్చొని ఉండాట ఆమె స్వామి కోసం వస్తూ ఉంది ఊరికే దర్శనార్థమే వస్తు ఉంది ఆయన ఒక్కడే కూర్చొని ఉన్నాడు బండ మీద ఈ వైపు నుంచి పాములు పోతుంటాయట రెండు మూడు మెడ చుట్టూ ఒకటి తిరిగి ఉందట కిందకోటి జారుతూ ఉందట ఈ దృశ్యాన్ని చూచింది పాములు వాటంతట అవి ఆయనపాటికి ఆయన ఆయన దృష్టిలో ఆయన ఉంటే చెలించకుండా వీటిపాటికి ఆయన దేహం మీద అవి తిరుగుతూ ఉండేటువంటి దృశ్యాన్ని అలగమ్మళ్ళు చూచింది తేళ్లు తిరుగుతూ ఉంటే చూచారు చాలామంది పులులు ఆయన పక్కనే ఉండడం చాలామంది చూచారు ఉడతలైతే ఇక చెప్పనవసరం లేదు ఉడతలు అది పనిగా ఆయన మీద తిరుగుతూ ఉంటాయి అది మనకైతే ఎంత అలర్జీయో చెప్తాను అన్నిటికీ కూడాను ఆయన దగ్గర స్థానం ఉంది అన్నిటితో కూడాను ఆయన మమేకమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పరమేశ్వరుడు ఈశావాస్యమిదం సర్వం ఎత్కించే జగత్యాం జగత్ అని ఏదైతే మనం అంటూ ఉన్నామో అన్ని చోట్ల విరూపాక్ష గుహల ఉండేటప్పుడు జ్ఞాపకం వస్తుంది ఆ లోపల స్వామి ఉంటే బోర్ని ఏడుస్తూ కిచకిచకి అంటూ కోతులు ఒక యాభై కోతులు వచ్చాయి అప్పుడు స్వామి ఏందిరా ఇది శబ్దం అని బయటొచ్చాడు ఆయన కూడా ఉండేటువంటి భక్తులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా వచ్చారు బయటికి తీర వచ్చిన తర్వాత ఒక యాభై కోతులు ఉన్నాయి అవి ఏడుస్తూ ఉంటాయట విపరీతంగా ఏడుస్తూ ఉంటాయట ఆ కిచకస అన్ని కళల్లో నీళ్లు ఉన్నాయట ఇంతకీ ఏందని చూస్తే ఓ పెద్ద కోతి ఒకటి చచ్చిపోయింది ఆ కోతిని తీసుకొని వచ్చారు ఏది అవన్నీ కలిసి అప్పుడు భగవాన్ వెళ్ళి వాటి మధ్యలో కూర్చొని చూడు చావు సహజం మీరు ఆడవడం కూడా సహజమే ఆయనంత గొప్పవాడు కదా ఆయనంత మంచివాడు కదా ఆయనంత సాత్వికుడు కదా ఆయన భక్తుడు కదా ఆయన మరణిస్తే మీరు దుఃఖించడం కష్ట న్యాయమే కానీ దుఃఖించినంత మాత్రాన పోయిన వస్తారా కాబట్టి మీరందరూ కలిసి ఇప్పుడు మీ మనసుల్లో భజనలు చేసుకుంటూ భగవన్నామం చేసుకుంటూ ఆయన యొక్క ఆ చివర కార్యం ఏదైతే ఉందో దాన్ని మీరు నెరవేర్చాల్సిందే కాని ఈ విధంగా దుఃఖించడానికి అవకాశం లేదంటే అవన్నీ మళ్ళీ ఆ కోతిని ఎత్తుకొని పోయినాయట ఇది ఎక్కడైనా ఉందా ఈ విధంగా జరగడం కాబట్టి రమణ మహర్షి జీవితంలో ఏమేమి జరిగాయి అని చెప్పడానికి గనక ప్రయత్నం చేస్తే ఇట్లా ఎన్నైనా చెప్పుకుంటూ పోవచ్చు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదిలో చాతుర్మాసి వ్రతం చేశారు పరమాచార్యులు కంచి పరమాచార్యులు నెల్లూరులో నెల్లూరులో చాతుర్మాసి చేశారు అంటే ఫోర్ మంత్స్ నెల్లూరులోనే ఉన్నారు కంచి పరమాచార్యులు పెద్ద ఆయన భారతి అప్పుడు అక్కడ పిల్లవాడు ఉండేవాడు వాడు మతిభ్రమణంతో ఉన్నాడు వాడిని పిచ్చివాడు పిచ్చివాడు అంటుండేవాడు కూడాను అప్పుడు తల్లిదండ్రులు ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఏడుస్తూ ఇట్లా పిచ్చివాడు అంటున్నారు బిడ్డనే అని చెప్పేసి అంటే స్వామి అన్నాడట అంటున్నారా అయితే పనిచేయండి మీరు కంచస్వాములు వారు పెద్ద అయినా తిరువన్నాయి తీసుకెళ్ళి అప్పుడు మహర్షి ఉన్నారు నేను చెప్పేది ముప్పై ఎనిమిది ఆ ప్రాంతం విషయం మహర్షి నిర్యాణం చెందింది యాభైలో పంతొమ్మిది వందల యాభై అప్పుడు మహర్షి దగ్గర తీసుకుపోండి అని చెప్తే మహర్షి దగ్గరికి తీసుకొని వస్తే చెప్పారట తల్లిదండ్రులు ఏడుస్తూ ఇట్లా అంటున్నారు అందువల్ల ఆచార్యులు వారు మీ దగ్గరకి తీసుకపోమన్నారు తీసుకొని వచ్చాము ఒక వారం రోజులు ఇక్కడ ఉండమన్నారు మీ దగ్గర అంటే ఉండండి ఏమైంది మీకు రూమ్ ఇస్తారు ఉండండి అని ఏమయ్యా నిన్ను పిచ్చివాడు అన్నారా నన్ను కూడా ఒకప్పుడు పిచ్చివాడు అన్నారు చూడు పిచ్చివాడని పిలిపించుకోవడం కూడా మంచిదే నన్ను కూడా అన్నారు పిచ్చివాడని ఒకప్పుడు చాలా అన్నారు కరెక్ట్గా వన్ వీక్కి పిల్లవాడు ఎక్సలెంట్గా తయారైపోయాడు మళ్ళీ తీసుకొని వచ్చి కంచిస్వామి వరకు చూపెట్టారట నేను చెప్పాను కదా కాబట్టి మనం తిరుపతికి వెళితే ఏమో మన కర్మ కొద్దీ భగవంతుడు కరుణిస్తాడో లేదో తెలియదు కానీ రమణ మహర్షి దృష్టి మాత్రం అది జరిగి తీరుతుంది అని కంచి స్వాముల వారు చెప్పినటువంటి అమోఘమైనటువంటి విషయం సరేనా ఈ విధంగా ఆయన ఉన్నంత వరకు ఎవరన్నా ఏదన్నా అడిగి చెబుతూ ఉండడం తాను మాత్రం ఎప్పుడు బ్రాహ్మీస్థితిలో ఉంటూ ఉండడం ఇట్లా జరిగింది పంతొమ్మిది స్వామి నిర్యాణం స్వామి నిర్యాణం పంతొమ్మిది వందల ఆయన తల్లి చనిపోయింది ఆమెకు ఒక ఆలయం కూడా కట్టారు మాతృభూతేశ్వర ఆలయం అంటారు దాన్ని ఆ తర్వాత మహాత్మా ఈయన ఇంకా ఆ చనిపోతాడు అంటే ఇది పంతొమ్మిది ఏప్రిల్ పద్నాలుగు ఏప్రిల్ పద్నాలుగు నైన్టీన్ స్వామి నిర్యాణం ఆ రోజు దేహాన్ని వదిలిపెట్టేస్తారు సాయంత్రం వరకు దర్శనాలు జరుగుతూనే ఉన్నాయి ఒక కిటికీలో నుంచి స్వామిని దర్శించుకుంటూ వరుసగా పోతూ ఉంటారు జనం ఆయన కూర్చునే పరిస్థితుల్లో కూడా లేడు అట్లా అనుకుని ఉంటాడు చూసుకుంటూ పోతూ ఉంటారు కళ్ళు మూసుకొని ఉంటాడు ఆయన్ని చూసేటువంటి డాక్టర్ చెప్తూ ఉంటాడు ఇంకా క్షణాలేను నిమిషాలేను అని చెప్తూ ఉంటాడు డాక్టర్ ఇంకా ఉండే అవకాశం లేదని అప్పుడు మనకు ఇక్కడ విశాఖపట్నం నుంచి సూర్య నాగమ్మ ఒక ఆమె ఉండే నేను కూడా చూసాను ఆమె సూర్య తెలుగులో ఉండేటువంటి బుక్స్లో అదే ఫేమస్ సూర్యనాగమ్మ లేఖలు అని అంటారు అదే డే బై డే విత్ భగవాన్ అని టాక్స్ విత్ భగవాన్ అని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అయింది ఆమె చాలా సంవత్సరాలు స్వామి దగ్గర ఉండి అక్కడ ఏమేమి జరుగుతూ ఉంటే అవన్నీ రికార్డ్ చేసింది ఎప్పుడు స్వామి దగ్గర కూర్చొని ఉండేది ఆయన ఏం మాట్లాడుతుంటే రాసేది అది సూర్య లేఖలని ఆమె ఆయన బ్రదర్కి పంపిస్తూ ఉండేది ఆ లేఖలన్నీ తీసి ప్రింట్ చేశారు అవి చాలా ఫేమస్ ఈ సూర్యనాగమ్మ ఇంకా జస్ట్ ఒక రెండు మూడు గంటలు చనిపోతారనగా నిర్యాణం చెందుతారనగా ఎదురుగా నిలబడి అనుకుంటుందట భగవాన్ అయిపోయిందా ఇక మీ పరిపూర్ణమైనటువంటి దృష్టి మా మీద పడేటువంటి భాగ్యమే లేదా మీ అమృతమయమైనటువంటి దృష్టి మా మీద పడదా ఒక్కసారి భగవాన్ ఒక్కసారి అంటే అంటే కళ్ళు తెరవలేడు అటువంటి పరిస్థితుల్లో మెల్లగా తెరిచి ఆమెను చూసేటట్ల అది ఆమెకి దర్శనం తర్వాత ఈ డాక్టర్ గారు భార్య వచ్చింది ఆయన మంచినీళ్ళు తాగే పరిస్థితుల్లో లేడు ఆమె కిచ్చిలి రసం తీసుకొని వచ్చిందట ఏలూరు నుంచి నేను భగవాన్ కోసం తెచ్చాను ఆయనకి తాగించాలంటే ఏం చేయాలనో అర్థం కాక ఇదేంటిది వచ్చే ప్రాణం పోయే ప్రాణంగా ఉంది అని చెప్పి ఆయన ప్రార్థన చేశాడట ఆమెతో కలిసి భగవాన్ మీకోసం తెచ్చిందట రసం మీరు తీసుకుంటే బాగుండనంటే ఇంకా వన్ అవర్కి కన్ను మూసేస్తాడు అనగా శాశ్వతంగా ఒక్కసారి కళ్ళు తెరిచి ఇట్లన్నాడట దగ్గరకు వస్తే నాకు కిచ్చిల్ రసం కావాలి అని అప్పుడు ఆమె తీసుకొని వచ్చినటువంటి రసం అంటే భక్తులతో ఎంత ఆయన సమ్మిళితమైపోయాడు భక్తుల హృదయాల్లో ఏనున్నాడా ఏను హృదయంలో భక్తులు ఉండా అర్థం కానేటువంటి రీతిల్లో జరిగింది ఆ తర్వాత రసం తాగుతారు కరెక్ట్గా అంటే పద్నాలుగో తారీఖు రాత్రి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాలకి ఎయిట్ ఫార్టీ సెవెన్కి ఆయన తుదిశ్వాస విడిచాడు ఇది నైన్టీన్ ఏప్రిల్ కానీ విచిత్రం ఏంటంటే ఇది బాగా రికార్డెడ్ భగవాన్ ఎప్పుడైతే కళ్ళు మూసారో ఏప్రిల్ పద్నాలుగో తారీఖున ఎనిమిది నలభై ఏడు నిమిషాలకి రాత్రి ఎప్పుడైతే ఆయన కళ్ళు మూసేశారో శాశ్వతంగా ఆయన యొక్క ఏ రూమ్లో అయితే ఆయన ఉన్నారు ఆ రూము గోడను ఆనుకొని ఒక పెద్ద ఫ్లాష్ సరేనా అది నేరుగా అలాగే వెళ్ళి స్కంద గుహ మీదకి వెళ్ళిపోయి అదృశ్యమైపోయింది అని అక్కడ వాళ్ళు చెప్పేది అక్కడ వాళ్ళు చెప్పేది కానీ భారతదేశంలో అనేక చోట్ల దూచారు అనేక చోట్ల రిపోర్ట్ అయింది ఇది పేపర్లు అన్నీ కూడా రాశాయి శివానంద స్వామి నేను చూచానన్నాడు ఇది హృషికేశ్లో ఆ రోజుల్లో కాబట్టి మహత్ములు కూడా చూచారు అందరికీ కనిపించింది అన్ని వైపుల నుంచి ఒకే ఒక్కసారి ఫ్లాష్ అంటే ఆ అరుణజ్యోతి రమణజ్యోతి అనంత పరమేశ్వరుడు అనంతంగా ఉండిపోయినటువంటి ఆ అద్భుతమైనటువంటి దృశ్యం అది జరిగింది నేను నాకు సబ్జెక్టు మీద ఉంది కనుక ముఖ్యంగా కొన్ని కొన్ని నా జ్ఞాపకం వస్తూ ఉన్నటువంటి మీకు చెప్పాను ఈ ఉపదేశసారం చాలా రోజులు నడుస్తుంది గనక నేను వీటి మధ్య మధ్యలో సందర్భానుసారంగా చెబుతాను మీకు మార్చి ఉండేటువంటి రోజుల్లో జస్ట్ ఫైవ్ మినిట్స్ నాకు ఉండేది కూడా ఫైవ్ మినిట్స్ అసలు ఈ ఉపదేశారం ఎట్లా వచ్చింది అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మురగనారని ఒక భక్తుడు ఉండేవాడు చాలామంది భక్తులు ఉన్నారు అక్కడ ఈ కావ్యకంఠ గణపతి మునిలాగా యోగి రామయ్య వీళ్ళంతా కూడా చాలామంది ఉన్నారు వాళ్ళలో మురుగనారు ఒక భక్తుడు భక్తుడు ఉండేవాడు ఆయన మంచి కవి కూడాను ఆయన శివలీలలో ఒక బుక్ రాస్తూ ఉన్నాడు వెర్స్ ఫామ్లో శివలీలలో శివుడికి సంబంధించినటువంటి లీలలు శివపురాణంలో నుంచి తీసుకొని ఆయన పద్యకావ్యంగా రాస్తూ ఉన్నాడు అక్కడ ఒక సన్నివేశం జరుగుతుంది ఏమిటా సన్నివేశం అంటే ఋషులంతా వాళ్ళు అంటే గృహస్థులే మునులు మునులంతా కూడా దారుకావనం అనేటువంటి చోట వీళ్ళు యాగాలు చేస్తూ ఉంటారు యజ్ఞేయగాదులు దేనికి చేస్తూ ఉండారు యజ్ఞేయగాదులు మీరు చెప్పాలి నాకు యజ్ఞ యాగాదులు దేని కిందకు వస్తాయి కర్మకాండ కదా అదే విషయం కనెక్షన్ ఉపదేశారని కనెక్షన్ కాబట్టి ఆ కర్మకాండ కనుక కాబట్టి ఇంకా సిద్ధులు కావాలని చాలా సిద్ధులు ఉన్నాయి వాళ్ళకి అయినా కూడా సరిపోలే ఇంకా కావాలని చేస్తూ ఉంటారు కానీ చాలా నిష్టగా పద్ధతిగా చేస్తూ ఉంటే వాళ్ళ నిష్టకి కాస్త భగవంతుడు అదే తమాషా అదే ఎందుకంటే అలౌకి కర్మఫలం దయ అంటాం కదా ఆ దయ వాళ్ళ మీద కాస్త కురిపించి వీళ్ళని కాస్త బాగు చేస్తాము లేకపోతే ఇట్లాగే కర్మకాండలో పడి ఉంటారేమో అని అనుకోని శివుడు వచ్చాడట దారుకవాణానికి వచ్చేటప్పుడు ఊరుకోకుండా ఆయన ఆయనకి కొంత తోడు విష్ణుమూర్తిని పెచ్చాడట మీరు కూడా పని ఉందని ఆయన అన్నాడట నాకు ఖాళీగానే ఉండాలని పోదాం పోతాయి ఇద్దరు కలిసి వచ్చారు ఇద్దరు కలిసి వచ్చిన తర్వాత వీళ్ళు బ్రహ్మాండంగా యాగం చేస్తూ ఉండరు అప్పుడు స్వామి చెప్పాడట శివుడు మీరు మోహిని అవతారం ఇంతకుముందు ఎత్తు ఉండరు కదా ఒకసారి ఈసారి మళ్ళీ ఒకసారి ఎత్తి వీళ్ళని కాస్త కనిపించండి అని వెంటనే మోహిని అవతారాన్ని ధరించి విష్ణుమూర్తి చక్కటి వాయిస్తో అందంగా పాడుతూ డ్యాన్స్ చేస్తూ ఎవరు శ్రీ మహావిష్ణువు ఈయన డ్యాన్స్ చేసి తట్టుంటుంది ఇంకా సో ఇంకా అటువంటి రూపాన్ని ఎప్పుడూ చూడలేదు ప్రపంచంలో ఎప్పుడైతే ఆ విధంగా ఆయన పాడుతూ డాన్స్ చేస్తూ ఉంటే ఆయన పోతూ ఉంటే ఋషుల ఇది కర్మకాండ పోతే పోయినాయని యజ్ఞయాగాదులను వదిలేసి అదే బోత ఎందుకని మళ్ళీ ఇట్లాంటి అమ్మాయిని చూడబో మనం ఇంతవరకు ఎంతమందిని చూశాము అంతా ముక్కు బాగుంటే చెవు బాగాలేక చెవి ఇటు ఉండే వాళ్ళని చూశాం ఇటువంటి రూపాన్ని ఎప్పుడు చూడలేదు అని అందరూ కలిసి వెళ్ళిపోయారు వాళ్ళకి దొరకుండా పోతా ఉన్నాడు విష్ణుమూర్తి కదా ఆయన లీలలో జగన్మోహిని అవతారం పోతూ ఉండారు వాళ్ళు వాళ్ళని బాగా పోనిచ్చి పోనించి పోనిచ్చి ఒక దశలో అదృశ్యమైపోయాడు ఎవరు విష్ణుమూర్తి అప్పుడు వాళ్ళు అనుకున్నారట ఇదేంది మాయా ఏమన్నానా అయినా ఏమి రూపం అబ్బా ఏమి రూపం అబ్బా ఒకరికొకరు వర్ణించుకుంటూ తిరిగి అక్కడి నుంచి వచ్చారు ఈ లోపల ఏం జరిగిందంటే శివుడు ఇంకా అందమైనటువంటి రూపాన్ని ధరించి ఈయనకెందుకో ఆయనకంటే అవన్నీ అలవాట్లు ఈయన ఇంకా అందమైనటువంటి రూపాన్ని ధరించి ఇక్కడికి వచ్చాడట ఎక్కడికి వీళ్ళ ఇళ్ళున్నాయి కదా ఎక్కడైతే వీళ్ళు ఈ ఎగ్నగొండాల వెళ్ళేసుకొని ఉంటారు దూరంగా ఇళ్ళున్నాయి అక్కడికి వచ్చి వాళ్ళకొక్కసారి కనపడితే ఆయన అట్లా పోతా ఉంటే శివుడు అంటే శివుడు మీరు పాముల గీములు అన్ని చూడబాకండి పర్ఫెక్ట్ పక్కా అద్భుతమైనటువంటి కుర్రవాడట ఇటువంటి కుర్రవాడిని ప్రపంచంలో ఎక్కడ చూసిడము జగన్మోహనాకారుడు ఎవరు శివుడు పోతున్నాడు ఈ భార్యలందరూ చూసి అదే వాళ్ళు అటుపోయినారు వీళ్ళు ఇట పోయినారు వాళ్ళు అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పటికి వీళ్ళు లేరు ఇక్కడ ఉపదేశారానికి ఇదేనాయన బేస్ వీళ్ళు లేరు ఇక్కడ వీళ్ళు లేకపోతే ఇదేంది ఏమయ్యారని వాళ్ళల్లో మంచి పటుత్సవమైనటువంటి సిద్ధులు కలిగినటువంటి ఒక ముని ఉండాడట ఆయన అంతర్ముఖుడై చూశాడట ఎక్కడంటే ఇదిగో ఎవరో తీసుకుపోతూ ఉండారు వీళ్ళంతా వెనకబడిపోతూ ఉండారు అతను ముందు పోతాడు ఆ కుర్రాడు ఆ కుర్రాడు వెనక వీళ్ళు పోతుండారని వాళ్ళని వెంటనే అక్కడికి చేర్చాడు తన యొక్క శక్తితో మహిమలతో తీరా అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు మొట్టమొదట ఆయన్ని చంపడానికి ఒక పులిని వదిలేరు శివుడి మీదకి ఆయన పులి దగ్గరికి రాగానే అటు పట్టుకొని దాన్ని చర్మం తీసి పైన అట ఏం చేయాలని అర్థం కాలేదు ఒక మదపు టేనుగొని అదే గజ చర్మాంబరధారి తర్వాత ఆ గజం వచ్చేటప్పటికి దాన్ని పట్టుకొని దాన్ని చంపేసి దాని పైనటువంటి చర్మాన్ని తీసుకొని చుట్టుకున్నాడట పంచిలాగా ఓ పాముని వదిలేడట భయంకరమైనటువంటి విష సర్పాన్ని దాన్ని మెడలో ధరించాడట అప్పుడు నిర్ణయానికి వచ్చాడట అమ్మ పరమశివుడు మోసం చేశాం మనం ఏదో అనుకున్నాం అట్లా ఇట్లని వాళ్ళు వచ్చి పాదాల మీద పడేటప్పటికీ అప్పుడు చెబుతాడు పిచ్చి వాళ్ళారా దేనికి ఇదంతా ఈ కర్మకాండ అంతా దేనికి ఏమి సాధించాలని కర్మ ఎప్పుడైనా నశిస్తుంది ఒకసారి బుక్ తీసుకోండి ఫస్ట్ శ్లోకర్తురాజ్ఞ ప్రాప్యతే ఫలము కర్మకిం పర కర్మ తడం కర్తూరాప్యతే ఫలం ప్యతే ఫలం కర్మ కం పర కర్మ తజ్జం కర్మ కం పరం కర్మ తజ్జం కర్తూరాజయా ప్రప్యతే ఫలం కర్తూరాజయా కర్మకింపర జడం కాబట్టి అనిత్యమైనటువంటి యజ్ఞ యాగాదులు ఏవైతే కర్మకాండం ఉన్నదో వేదంలో ఇవంతా చిత్తశుద్ధికే గాని అది కూడాను నీకు మనసుండి చిత్తశుద్ధి కోసం నువ్వు ప్రయత్నం చేస్తే ఈ కర్మ ఉపాసనల వల్ల నీకు చిత్తశుద్ధి చిత్త నైశ్చల్యం ఈ రెండు కలుగుతాయే గానీ జ్ఞానం అనేటువంటిది మాత్రం కలగదు తృప్తి తృప్త భవిష్యామి నేను తృప్తిగా ఉండాలి నేను ఎప్పుడూ ఉండాలి నాకు అన్నీ తెలియాలి నేను ఆనందంగా ఉండాలి అనేటువంటి నీ కోరిక ఎప్పుడూ తీరేటువంటిది కానే కాదు అది జ్ఞానం వల్లనే జరగాలి కానీ ఇంకొక విధంగా జరిగేందుకు అవకాశం లేనేలేదు అని అక్కడ ఆయన చేసినటువంటి బోధ శివుడు వాళ్ళకు ప్రత్యక్షమయ్యి చేసిన బోధ ఏదైతే ఉందో అది ఉపదేశారం ఈ మురగనార అనేటువంటి భక్తుడు శివలీలలు అనేటువంటి ఈ గ్రంథాన్ని తమిళంలో రాస్తూ ఉన్నాడు తమిళంలో వెర్సు ఫామ్లో రాస్తూ ఉన్నాడు పద్యకావ్యం ఇక్కడికి వచ్చిన తర్వాత శివుడు వీళ్ళకి ఏదైతే బోధించాడో దాన్ని రాయడానికి సంశయించాడు గొప్ప గొప్ప పండితుడే కానీ సాక్షాత్ శివుడు బోధించాడు గనక ఇది సాక్షాత్ శివాంశమే గనక అరుణాచలేశ్వరుడే గనక మహర్షి గనక రాస్తే బాగుంటుందని మహర్షి దగ్గరకు వచ్చాడు మురగనార్ అంటే అక్కడే ఆశ్రమం ఉండేయనే అప్పుడు అడిగాడు మహర్షి భగవాన్ నాకు మీరు ఇది చేసి పెట్టాలి ఈ ఒక్కటి మీరు రాసి పెడితే మిగతా గ్రంథం అంతా కూడా నేను రాసుకుంటాను ఈ ఒక్కటి శివుడు ఏదైతే బోధ చేశాడో దాన్ని శివుడే చేయాలి కానీ మరొకటి కాదు కాబట్టి నేను రాయడం కాదు మీరే బోధ చేయాలి అని అంటే అతని యొక్క మనవిని అంగీకరించి భగవాన్ రమణ మహర్షి ఆ శివుడు బోధించినటువంటి విషయం ముందు చూచారా దానిని ముప్పై లలిత వృత్తాల్లో రచించారు ఆ ముప్పై లలిత వృత్తాల్ని మొట్టమొదట అరవంలో రాశారు ఆయన తమిళంలో రాశారు ఆ తమిళంలో రాసిన తరువాత ఇదేమిటో అర్థం కావడం లేదని చాలామంది తెలుగు వాళ్ళు అడుగుతూ ఉంటే దాన్నే తెలుగులో రాశారు మళ్ళీ ఈ ముప్పై లలిత వృత్తాలు ఆ తర్వాత మలయాళంలో రాశారు మహర్షికి నాలుగు భాషలు బాగా తెలుసు కాబట్టి తమిళంలో రాశారు తెలుగులో రాశారు మలయాళంలో రాశారు అప్పుడు ఒకనాడు కావ్యకంఠ గణపతి ముని ఇంత అద్భుతమైనటువంటి గ్రంథము ఇది దేవనాగరి లిపిలో ఉండాలి కాబట్టి ఇది సంస్కృతంలోనే ఉండాలి దేవభాష గనక మీరు సంస్కృతంలో కూడా రాయండి అంటే సంస్కృతంలో కూడా రాశారు కాబట్టి ఉపదేశ సారం తెలుగులో కూడా ఉంది ఇట్లాగే కానీ ఇప్పుడు నేను చెప్పేది సంస్కృతంలో కాబట్టి ఈ సంస్కృతంలో ముప్పై లలిత గీతాలు ఉన్నాయి ఈ ముప్పై లలిత గీతాల్లో అద్భుతమైనటువంటి వేదాంత సారమంతా ఉంటుంది అదే ఉపదేశ సారం ఉపదేశం అంటే బోధ టీచింగ్ సారం అంటే ఎసెన్స్ దాని యొక్క సారం కాబట్టి ఎసెన్స్ ఆఫ్ టీచింగ్ కాబట్టి వేదాంత శాస్త్రంలో ఏవైతే ప్రబోధించబడి ఉన్నాయో వాటి యొక్క సారభూతమైనటువంటి విషయం అంతా కూడాను ఇందులో అందించాడు ఇది కర్తు ఆగ్నేయ ప్యతే ఫలం కర్తు కర్త యొక్క యొక్క ప్లీజ్ షష్ఠీ సిక్స్త్ కేస్ షష్ఠి కర్త యొక్క అనర్థం కర్తు ఆజ్ఞయ ఆగ్నయా అంటే అనుగ్న ఆగ్నచేత చేత థర్డ్ కేస్ తృతీయ కర్తు ఆజ్ఞయ సృష్టికర్త యొక్క ఆజ్ఞ చేత ఫలం ప్రాప్యతే ఫలం ప్రాప్యతే అంటే కర్మ కర్మఫలం లభ్యతే ఇది కాబట్టి కర్తు ఆజ్ఞేయ ఫలం ప్రాప్యతే కర్త యొక్క ఆజ్ఞ వల్ల అనుజ్ఞ వల్ల మనకు కర్మఫలం వస్తుంది కర్మ కిం పరం కాబట్టి కర్మ ఏదైతే ఉందో అది ఉత్కృష్టమైంది కాదు అది మోక్షం కాదు పరం కాదు కర్మ కిం పరం భవతి అది ఎలా పరమం అవుతుంది కర్మ తడం తత్కర్మ జడం అది కర్మ అనేటువంటిది జడమే కాని మరొకటి కాదంటూ స్టార్ట్ చేశాడు ఇది ఫస్ట్ లలిత వృత్తం కర్తు ఆజ్ఞయ ఫలం ప్రాప్యతే అంటే కర్మ ఫలం ప్రాప్యతే కర్తు ఆజ్ఞయ అనుజ్ఞయ కాబట్టి కర్త యొక్క సృష్టికర్త యొక్క ఆజ్ఞ వలనే మనకు ఫల ఫలితం అందుతుంది నీకు కర్మ చేయడంలో అధికారం ఉంది కానీ ఫలితాన్ని మాత్రం పొందే అవకాలేదు ఎందుకని నువ్వు అనుకున్నటువంటి కర్మ ఫలాన్ని గనక నువ్వే పొందగలిగేటట్లయితే నీ జీవితంలో ఇంక మళ్ళీ దుఃఖం ఉండదు ఎందుకంటే నువ్వు అనుకున్నవన్నీ జరిగిపోతాయి గనక అట్లా జరిగేందుకు అవకాశం లేదు భగవద్గీత ప్రకారం కూడా కర్మయేవో అధికార నీకు కర్మ చేయడంలో అధికారం ఉందే గానీ ఫలితంలో లేదు ఫలితం ఎట్లా వస్తుంది కర్తు ఆగ్నేయ సృష్టికర్త యొక్క ఆజ్ఞ చేత ఆయన యొక్క చట్టాలే ఈ ప్రపంచంలో ఉన్నాయి ధర్మాలే ఉన్నాయి ఎవరికి ఏది రావాలనో ఏ కర్మకి ఏ ఫలితం రావాలనో ఎప్పుడు రావాలనో ఎలా రావాలనో ఇవన్నీ సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడైనటువంటి పరమేశ్వరుడికి తెలుసు ఆయన యొక్క ఆజ్ఞ మనకు కర్మఫలాలు అందుతూ ఉన్నాయి అంతేగాని కర్మకు కర్మే ఫలితం ఇస్తుంది అనేటువంటిది సత్యం కాదు ఎందుకని కర్మ జడం అది కర్మ అది కర్మ కిం పరంభవతి కాబట్టి అది పరమయ్యేందుకు అవకాశం లేదు తత్కర్మ జడం అంటూ ప్రారంభం చేశారు ఇది మొదటి లలిత గీతం ఊరికే మీ దగ్గర పలికిచ్చాను ఎట్లా అది పాడతామో తెలుసుకోవడానికి మనం నెక్స్ట్ వీక్ నుంచి నేను వరుసగా ఆ శ్లోకాల మీదనే పోతాను లలిత వృత్తాల మీదనే పోతాను మధ్య మధ్యలో అంటే ఈరోజు రమణ భాష అంటే ఏంటో తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కనుక తెలిసిన వాళ్ళల్లో కూడా ఇప్పుడు నేను చెప్పినవన్నీ తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారనుకుంటున్నారు కాబట్టి ఇటువంటి అన్నీ కూడా మధ్య మధ్యలో నేను చెబుతూ పోతాను ఆ సందర్భానుసారంగా ఇది ఒక అద్భుతమైనటువంటి గ్రంథం దీన్ని చక్కగా మీరు అధ్యయనం చేస్తే వేదాంత సారమంతా కూడాను ఎట్లాగైతే ఉపదేశ సారవంటున్నాడో వేదాంత సారం అంటే సారభూతంగా వేదాంతం మనకు అర్థమవుతుందని నేను తెలియజేస్తున్నా ఓ ం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాసిష్యం శాంతి శాంతి